చేస్తాం పరిశుద్ధులకు దేవాసే వదనాలనైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారకడా ఆది సంబోధునకు దేవా మీకే వదనాలనైనా ప్రవ్వా ఈ ఘర్షణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మమ్మల్ని అందరినీ మీరు సజీవుల లెక్కలో నిలబెట్టినారు మీకు వందాలు సమయానికి మీరు ఇక ప్రాంతానికి మమ్మల్ని నడిపించినారు దాన్ని మీకు వందాలు ప్రవ్వా మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి వచ్చినాం అయినా మా తను మాట్లాడండి ప్రవ్వా మా జీవితాలు సరిచేయండి మాలో ఇంకా ఆయస్కరమైనదింటే చూపించండి అది మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా ప్రవ్వా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థించినాం ప్రవ్వా ఈ సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము జనిస్తుండగా హగ్గరిలోని వాక్యాలు మేము జనిచ్చానైనా మీరే సహాయకులుగా ఉడిపించండి మీ యొక్క పరిశుద్ధ అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించండి వాక్యంలోని సత్యాలను గ్రహించలాగా వాటి ప్రకారంగా జీవించలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రవ్వా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాలైనా దాన్ని నేర్చుకోవాలా ఓ ప్రవ్వా అనుభవపూర్వకంగా వాటిని మేము అనేకులకు ప్రకటించాలైనా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీ రాకపోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించినాం తండ్రియా ఈరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆశ్చర్యకరంగా హగ్గై గ్రంథం మనం ధ్యానిస్తున్నాం హగ్గై గ్రంథము బబులను నుంచి కొంతమంది యూదులు తిరిగి దేశానికి వచ్చినాక ఏమి జరిగిందన్న విషయాలని హగ్గై తన ప్రవచనాల ద్వారా మనకి చూపిస్తున్నాడు ఇవి కేవలము ప్రభు ద్వారానే భద్రపరిచిన విషయాలు మనం అర్థించుకోవాలి ఈ పన్నెండు చిన్న ప్రవక్తల గురించి మనం ధ్యానించినప్పుడు హగ్గై కంటే ముందు ఉన్న ప్రవక్తలందరూ బబులోనికి చెర కొనిపోబడక ముందు ఇస్సాల్ పదలకి వాళ్ళు ప్రవర్తించినట్టు మనం ధ్యానించినాం అటుపోయిన వారం లేక రెండు వారాల క్రితం హగ్గై జ మలాకి ఈ ముగ్గురు చివరి ప్రవక్తలు వీరి ముగ్గురు మట్టుకు బబులోను నుంచి తిరిగి ఇస్సాల్ వాపస్ వచ్చినాక ఇసాల్ దేశానికి లేక యూదులు తిరిగి వచ్చినాక వారికి ప్రవర్తించబడ్డ వాక్యాలు ఇవన్నీ కాబట్టి బబులోనికి చెర కొనిపోబడకముందు బబులోను నుండి చెర నుంచి విడిపించబడినాక ముందు జరిగిన ప్రవాసాల గురించి మనం ధ్యానిస్తున్నాం ఇంతకాలం మనము బబులోనులో బులోనికి చెర పట్టబడకపోక ముందు ప్రవచించిన ప్రవాసాలను మనం ధ్యానించినాం అయిన గాని వాళ్ళు దేవుని వాక్యాన్ని తృణీకరించి అవిధేత చూపించడం వలన వాళ్ళు చెరగొనిపోబడినాక ఏం జరిగిందన్న విషయాలే మనము హగ్గ గ్రంథాలను ధ్యానిస్తున్నాం దగ్గర దగ్గర మనం ఇంతకు ముందు ధ్యానించింది మీ ప్రవచనాలు ముగించిన తర్వాత ఈ సల్పాలు ఏరీతిగా అభిదేయలేనరన్న విషయం మనం ధ్యానించినాం వారు మీకా ప్రవచనాలని తృణీకరించడం వలన వాళ్ళు బహులునికి చెరకొనిపోబడటము దాని తర్వాత నూట సంవత్సరాల తర్వాత జరిగిన విషయాలే హగ్గై గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం పోయిన వారం వరకు మనము హగ్గై గ్రంథము మొదటి అధ్యయనంలోని కొన్ని వాక్యాలు ధ్యానించినాం తొమ్మిదవం వరకు తొమ్మిదవ వచనం వరకు ఈ విషయాలు మనం జానిచ్చినాం మరి మరోసారి క్లుప్తంగా మనం వ్యాఖ్యాలు జనసినాం సైరస్ అనే రాజు పారసీక దేశపు రాజు బబులోని మీద విజయం పొందినాక బనికి రాజైనడు బబులోనికి రాజయినాక ఇస్రాయల్ ప్రజలను చూసినప్పుడు వారి పట్ల అతనికి కనికరం కలిగి వారికి వారికి అవకాశం ఇచ్చింది ఏమంటే తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళండి మీరు మందిరంగా కట్టుకోండి నా గురించి కూడా ప్రార్థించండి అని కొంతమంది యూదులకు అవకాశం ఇచ్చింది అయితే కొంతమంది యూదులు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిర్రు ఈ విషయం మనం ఎప్పుడు అర్థం ఎంతమంది అంటే దగ్గర దగ్గర యాభై వేల మందిని మనం అట్టుకునే వరం ధరించడం అయితే ఇంకా ఎంతో మంది ఉన్నారు బబులోన్ కానీ అందులో కొంతమంది బయటకు వచ్చిండ్రు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా కాబట్టి కొన్ని లక్షల మంది బబులోన్లో ఉంటే కొంతమంది బయటకు ఎందుకు రావాలా ఇది ఆత్మీయమైన చిహ్నం అని మనం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఈ రోజు మత క్రైస్తవ జీవితము బబులోను లాగా ఉంది అన్న విషయం మనం మెనిసల ధనించం ఈ లోకము కూడా ఉదాహరణకి బబులోనికే సాదృశ్యంగా ఉంది అదే రీతిగా క్యాలెండర్ కూడా దాన్ని సూచిస్తుంది క్యాలెండర్ కూడా బబులోనులు తయారు చేయబడ్డ క్యాలెండర్ మనం పాటిస్తున్నాం ఈరోజు కాబట్టి ఈ లోకము బొబులోనికి సాదృశ్యంగా మత క్రైస్తవ జీవితం బబులనికి సాదృశ్యంగా ఉంది దానికి సాక్షా క్యాలెండర్ గుడిస్తుంది అయితే బబ్బులు నుంచి కొంతమంది బయటకు వచ్చిండ్రు అన్న విషయం హగ్గై మాట్లాడుతున్నప్పుడు గొప్ప జనం నుంచి లక్ష మంది అనేది ఒక చిన్న గుంపు అన్న విషయం మనం ఎన్ని సమాచారం నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి మత క్రైస్తవ జీవితము మూడు క్రైస్తవ గుంపులకు సాదృష్టం సర్పములు తేళ్లు గొప్ప జనానికి అయితే ఈ మూడు గుంపుల నుంచి బయటికి వచ్చిన వాళ్లే లక్ష నలభై నాలుగు వేల మంది ఎందుకంటే ఆ ముగ్గురితో ఎటువంటి సహవాసం లేకుండా వారి అపవిత్రతలో వాళ్ళు పాలు పొందకుండా వారు వారి అబద్దాలలో వాళ్ళు పాలు పొందకుండా అది నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈ యొక్క నాలుగవ గుంపు ఎప్పుడు కూడా వాటి కలిసి ఉండదు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా బొమ్మల నుంచి యాభై మంది బయటికి వచ్చి అంటే ఎన్ని లక్షల మంది ఆరు లక్షలో ఏడు లక్షలో పది లక్షలు ఎంతమంది తెలియదు కానీ ఐగుప్తు నుంచి మటుకు వాళ్ళు మొట్టమొదటిసారి ఐగుప్తు బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దాటి యోర్దం నది దాటి పాలు తెల్లు ప్రవేశించిన దేశంలో అడుగు కాలానికి వాళ్ళు ఆరు లక్షల మంది సరే అప్పుడే ఆరు లక్షల మంది అంటే ఎన్నో లక్షలు వాళ్ళ తర్వాత అయినలా ఐగుప్త కాలం వదులుకొని బబులు కాలం అంటే దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది లేక వెయ్యి సంవత్సరాలు అనుకోవాలా వెయ్యి సంవత్సరాలు ఆరు లక్షల మంది ఎంతమంది అయింటారు ఇంక ఎక్కువ మంది అయింటారు డబుల్ ట్రిబుల్ కూడా కదా కాబట్టి అందులో నుంచి బబులునికి చెరకూరబడ్డ వారు కొన్ని లక్షల మంది ఆ లక్షల మంది అక్కడే సెటిల్ అయిపోయినరు అక్కడనే పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే అందులో నుంచి ఒక యాభై వేల మంది మట్టి అందులోంచి బయటకు వచ్చి తిరిగి దేవుని మందిరాన్ని కట్టడం కొరకు ఆ యొక్క ప్రాకారాలు గోడలు కట్టడానికి కొరకు దేవుని మందిరంలోని అతిపరుశుత స్థలాన్ని తిరిగి కట్టడం కొరకు దాని పడిపోయిన మందిరపు పడిపోయిన గోడలను కట్టడం కొరకు వాళ్ళు తీర్మా బయటొచ్చారు అదే మనము మొదటి అధ్యాయం నుంచి అంతా వసరం నుంచి అంతా ధ్యానించిన కొంతకాలం క్రిందట అయితే ఆ సైరస్ రాజు తర్వాత తన తన వంశంలో పుట్టిన వాడే దర్యావేషు అని మనం మొదటి వర్షంలో ధ్యానించినం దర్యావేశు సైరస్ కుమారుడు అంటే చిన్న చిన్న వయసులో ఉన్నవాడు అతను కొంతమంది ఇసాలు పాటు కలిసి పెరిగినవాడు ఇప్పుడు శత్రుఘ్నిషక్ అభెజ్ఞాగ్ దానియాలు వాళ్ళు ఏ రీతిగైతే ఆ యొక్క బౌలను సంస్థంలో పెరిగిన రో చిన్న పిల్లల నుంచి యవన దశల నుంచి పెద్దవాళ్ళైన అట్లనే ఇక్కడ కూడా ఈ దర్యావేశు అనే వాడు రాజుగా అకమునుపు ఇసాలులతో పాటు కలిసి అతను పెరిగినట్లు స్నేహాభావం కలిగినట్లు మనం చూస్తాం కాబట్టి అతను ఏం చేసిందంటే యూదా దేశం మీద శయల్ కుమారుడైన ఎరుబాబేలను అధిపతిగా నియమించాడు అధికారిగా నియమించాడు అంటే వాళ్ళ కాలంలో రాజు ఒక్కడే ఉండాల బబులోని దేశానికి రాజు ఒక్కడే వాడు ప్రపంచానికంతా రాజు అన్నట్టు కాని తక్కిన వాడు ఎవడో రాజు ఉండడానికి వీళ్ళేదు అయితే ఆ జరుబాబేలు దర్యావేషికి చానా స్నేహితుడు కాబట్టి అతన్ని యూద దేశం మీద ఒక అధికారి లాగా అంటే ఒక గవర్నర్ లాగా మన దేశంలో గవర్నర్ అంటారు మన స్టేట్ కి అట్లా గవర్నర్ లాగా అతన్ని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే దోస్తు కాబట్టి మంచి స్నేహితుడు కాబట్టి చిన్న కొంచెం కలిసి పిలిసి ఆడు ఆడుకొని పెరిగిన వాళ్ళు కాబట్టి దర్యావేసికి జరుబాబులు అంటే చాలా ఇష్టం సరే జరుబాబేల గురించి మనము సాధారణంగా ఎక్కడ ధ్యానించాం బైబుల్ గానీ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అది నేను మీకు ఈరోజు చూపిస్తాను ఎందుకంటే ఈ వాక్యం ఈ యొక్క హగ్గ రెండవ అధ్యాయం అంతా వచ్చేంత వరకు మనం జరుబాబుల గురించి ధ్యానిస్తూ ఉంటాం జరుబాబుల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు ఎందుకన్న విషయాలు మనం ధ్యానిస్తాం అయితే పోలవరం చూసినాం మనము ఈ మొదటి అధ్యాయము మొదటి వర్షంలో నలుగురు వ్యక్తుల గురించి కదా దర్యావేశ మొదటి వాడైతే తర్వాత జరుబాబేలు షైల్తీయలు యహో యాదాకు దాని ఈ నలుగురు గురించి మనం ముప్పై వారం దీర్ఘంగా ధనించిన మరోసారి క్లుప్తంగా జరుబాబేలు అంటే బబులోన్లో పుట్టినవాడు లేక బబులోను విత్తనం అని కూడా అర్థం అయితే ఈ ఎరుబాబేలు శయల్తేలు కుమరుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కదా కాబట్టి శయల్ తేయల్ అంటే బ్రతిమాలు కోరడం లేక ప్రాధాయపడ విజ్ఞాపన చేయడం లేక దేవుని సన్నిధిలో విన్నవించుకోవడం కుమరించుకోవడం నీ హృదయాన్ని కుమరించుకోవడం అన్న విషయానికి అర్థం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఆత్మీయమైన విషయాలు మనం పోయేవరకు ధ్యానించినాం బబులోన్లో పుట్టినవాడు ఎరుబాబేలు కాబట్టి బబులోను విత్తనం అని అర్థం ఎరు బాబెల్ అంటే ఎరు అంటే విత్తనము బాబెల్ అంటే బబులోని దేశం కాబట్టి బబులేని దేశంలో పుట్టినవాడు కాబట్టి ఎరు బాబెల్ అని పేరు పెట్టారు అతనికి కాబట్టి బబులేని పుట్టిన వాళ్ళంతా పాపపూరితమైన జీవితము ఈ లోకం బబులోను కాబట్టి లోకంలో పుట్టిన వాళ్ళంతా పాపంలో పుట్టిన వాళ్ళు అన్న విషయాన్ని ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనము పాపంలో పుట్టిన వాళ్ళం కాబట్టి మనం దేవుని సన్నిధిలో గోజాడుకోవాల దేవుని నా పాపాలు క్షమించినైనా అని ప్రార్థించాల అప్పుడు యహోజాదకు అంటే శాశ్వతుడు మన ప్రభువు శాశ్వతుడు అదృశ్యుడు కదా ఆయన శాశ్వతంగా ఉండేవాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మన ప్రభుత్వ శాశ్వతుడు కాబట్టి యహోజాదకు తర్వాత యహోశివ అంటే యహోవనే రక్షించును యహోశివ అంటే మన ప్రభు పేరు కూడా యహోశివని యేసు అనే పదము యహోశివ నుంచి వస్తది కాబట్టి యహోశివ అంటే యహోవానే రక్షించును కాబట్టి యేసు ప్రభు అంటే రక్షకుడు కాబట్టి యహోవానే యేసు ప్రభు అన్న విషయాన్ని ఈ వాక్యం చెప్తుంది ఈ పదం కాబట్టి ఆయన శాశ్వతుడు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు ఎప్పుడు రక్షిస్తాడు నువ్వు ఆయన సన్నిధిలో విన్నగించుకున్నప్పుడు బతిమాలుకున్నప్పుడు గోజాడినప్పుడు ఎందుకు నువ్వు నువ్వు పుట్టుకతోనే పాపి కాబట్టి కాబట్టి ఈ నాలుగు పేర్లలో అది దేవుడు మనకి ఆ యొక్క రహస్యాన్ని రహస్యమే అనగదా మనం రహస్యమేది దాట్స్ పెట్టింగ్ అది ఎవరికి అర్థం కాని విషయంలో ఉన్నది కానీ ప్రభు మనకి ఈరోజు వాటిని బయలుపరుస్తున్న మన కాలంలో ముఖ్యంగా మనకే వేరే వాళ్ళు దీన్ని గ్రహించని స్థితిలో ఎందుకంటే వాళ్ళు అంత ధీరంగా వీటిని వాటి మనకు అనుగ్రహించింది కాబట్టి వీటిని మనం క్రమంగా జాగ్రత్తగా వీటిని పరిశీలించి ధ్యానించి వాటిని మన హృదయాలు భద్రపరచుకొని అనేకలకి దాన్ని చెప్పాలా అందు మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం లేకుంటే ఇంటెలెక్చువల్గా పెరుగుతాం అంటే అతి తెలివి అవుతుంది మనకి మనకు అతి తెలివి అవసరం లేదు నీకు తెలివి ఏం చేసుకుంటావు అది మనం ఇతరులతో పంచుకోకపోతే అది పనికిరాంది అయిపోతుంది కాబట్టి అందుకే మనము ప్రభు జ్ఞానం అందు ఆ జ్ఞానములో వరదలంటే వరదిలడం అంటే ఏం చెప్పండి వరదలడం అంటే సంపూర్ణతకి ఎదగడం వరదలడం అంటే సంపూర్ణత దుస్థితికి ఎదగడం సంపూర్ణ స్థితికి ఎదగడం అంటే ప్రతి విషయంలో నీకు కొదవలేదు అని అర్థం సంపూర్ణత అంటే ఏ విషయంలో కూడా నీకు కొదవలేదు అని అర్థం సరే నీకు సంపూర్ణంగా ఉన్నాక నువ్వేం చేసుకుంటావు ఇతరులకు ఇస్తావు అంతే ఇప్పుడు మీ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది అనుకోండి ఈ కాలంలో మామిడి చెట్లు ఉంటాయి పండ్లు బాగా శనుమే తింటావు వాటి అన్నిటిని నువ్వు తినలేవు కదా అన్ని వాటి పక్కింటికి ఎదిరింటోనికి అందరికీ పంచుకుంటావు అదే ఆత్మీయ సత్యం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనము వరదలినప్పుడు దేవుని ఎందుకు అంటే దేవుని జ్ఞానంలో సంపూర్తిగా ఎదిగినాక అది నీలో పెట్టుకుంటే దానికి నీ ఆత్మ ఘోషిస్తూ ఉంటది ఎందుకు నీలోనే పెట్టుకున్న వాటిని చెప్పాలా అని అది నిన్ను నిన్ను ఒత్తిడి చేస్తూ ఉంటది దేవుని యొక్క ఆత్మ అరితే నిన్ను ఒత్తిడి చేస్తూ ఉంటది నీకెందుకు ఇవన్నీ బయలుపరచబడ్డాయి నీలో పెట్టుకోవడానికి కాదు వాటిని అర్థం చేసుకున్నావు దేనికి కృతజ్ఞత చెప్తున్నావు వాటిని అనేక చెప్పడానికి కొరకు దేవుని నేర్పరచుకున్నావు ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద పెద్ద పెద్ద యాజకులను భక్తులను లోకంలో ఎంతో తెలియగల శాస్త్రాన్ని ధృవీకరించి బాలుడైన మనల్ని ఏర్పరచుకున్నాడన్న విషయం మనం చూస్తున్నాం వాక్యంలో కాబట్టి మనకే వీటి అన్నింటినీ బయలుపరుస్తున్నాడు ఈ విషయాన్ని మనం నేర్చుకున్నదేగాక అనేకులకి ప్రకటించాల కాబట్టి మనం పోయిన నుంచి ఈ యొక్క నాలుగు నామాలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం ఈ నలుగురు వ్యక్తులు ఎవరు వాటికి మనకు సంబంధించిన ఆత్మీయ సూచన ఏంటనేది అయితే ఈ యొక్క అధ్యాయం ఆరంభంలోనే ఎరుబాబేల గురించి చెప్పబడింది అదే రీతిగా మనము ఈ అధ్యాయం చివరికి ఇష్టపడి కూడా ఎరుబాబేల గురించి మనం ధ్యానిస్తాం ఎందుకంటే ఎరుబాబేలు యూద దేశానికి అధికారి లాగా కాబట్టి అంటే ఒక రకంగా రాజే రాజనేవాడు ఎందుకంటే దర్యావేసిన తర్వాత ఇంకా రాజనివాడు ఎవడు ఉండద్దు అది విధానం ఆ రోజులలో కాబట్టి మినిస్టర్స్ లేకుంటే గవర్నర్స్ లాగా ఎన్నుకునేవాడు తక్కిన దేశాలకి చిన్న చిన్న దేశాలకి సామంత రాజులంటే లాగా ఎన్నుకున్నాడు వాళ్ళు రాజులు కాదు ఎరుబాబెల్ని అరితిగా గవర్నర్ లాగా ఎన్నుకున్నాడు కాబట్టి ఎరుబాబేలు దర్యావేసి చెప్పాడు నువ్వు పోయి కట్టుకోపో మందిరం కాబట్టి ఎరుబాబేల్ అవకాశం వచ్చింది మందిరం కట్టడం కొరకు కానీ ఏం జరిగిందన్న విషయాలే మనం గణిస్తున్నాం ఈ విషయం మనకు సంబంధించిన వాక్యం భాగ్గా కేవలము లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన విషయాలను మనం ధనించాలి ఎందుకంటే అంత పెద్ద బబులు దేశంలో చెల్లారెదరైపోయిన ఇసల నుంచి కొంతమంది బయటకు వచ్చింది కాబట్టి మత క్రైస్తవ జీవితం నుంచి బయటకు వచ్చిన లక్ష మందికి సాదృశ్యం ఈ వాక్యం కాబట్టి ఇవన్నీ సత్యాలు జరిసినాక నువ్వేం చేసిన విషయాలే మనం ఇప్పుడు దీర్ఘంగా గణించాలా ఎందుకంటే నువ్వు ఒక చిన్న గుంపులాగా అందులోంచి బయటకు వచ్చినాక నీకు ఒక పని అప్పగించబడింది ఏదో పని నువ్వేమన్నావు నేను మందిరం కట్టుకుంటాను వచ్చినావు అని వచ్చి నువ్వేం చేయాలా నీకు అన్ని అన్ని మర్మాలు బలపరచబడ్డాక అన్ని సత్యాలు బలపరచబడ్డాక నువ్వు మందిరం కట్టుకోవాలా అంటే ఆత్మీయ మందిరం మనుషుల హస్తల చేత కట్టబడ్డ మందిరం కాదది ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న బిడల సహవాసమే మందిరం అసలైన మందిరం కాబట్టి ఆయన మందిరం గురించి మనం పురవరం ధరించినాం అది పర్వతాల మీద కొట్టివే నరకమే మొద్దులతో సాదృష్టంగా ఉంది అని జ్ఞాపకానికి వచ్చింది అది జ్ఞాపకం చేయబడింది కాబట్టి ఆ మొద్దులన్నీ తిరిగి మొలకెత్తాలా అంటే నువ్వు నీ పనిను ముగించుకోవాలా కొనసాగించుకోవాలి ఏంటది ఆ మొదలను మోసుకొచ్చి నువ్వు నాటాలా నాటినప్పుడు అది చిగురుస్తుంది అప్పుడు అది ఒక పెద్ద సంఘం అది నా సంఘం నేను దాన్ని బట్టి ప్రభు కదా పోయోగడం చూసినాం కానీ వీళ్ళు ఆ రీతిగా కాకుండా ఏం చేసిన విషయం మనం నిలిచినాం ఈ యాభై మంది ఐగుప్తు నుంచి బయటికి వచ్చినాక వాళ్ళు అక్కడ సమృద్ధిగా ధనని సంపాదించుకున్నారు ఇది ఒక బలహీనత ఇస్సలిపే కనిపిస్తుంది ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ధనికులు ప్రపంచంలో అధికంగా ధనికులు ఎవరంటే వాళ్లే ఇస్ ఈ రోజు కూడా ఉదాహరణకి మీరు లీవై స్ట్రాస్ అంటే లీవై జీన్స్ కనుక్కుందే వాళ్ళు జీన్ ప్యాంట్ జీన్ ప్యాంట్లు కనుకుందే వాళ్ళు వాటి ప్రపంచం జీన్స్ ఎవరన్నా జీన్ ప్యాంట్ వేసుకుంటారంటే దాంట్లోంచి కొంత పైసా వాళ్ళకే పోతుంది ఆ లీవై స్ట్రాస్ అనే వ్యక్తి కనుక్కుండు జీన్ ప్యాంట్ ని కాబట్టి ఆయననే దానికి దాన్ని ఏమంటారు పేటెంట్ పెట్టుకున్నాడు దాని మీద దాని మీద ముద్ర రిజిస్టర్ ట్రేడ్ మార్క్ అది నాదే ఎక్కడ పోయినా కానీ లీవై జీన్స్ ముద్ర అంటే చాలా విలువ గల జీన్స్ అన్నట్టు తక్కిన ఇంపార్టెంట్ జీన్స్ కావు ఆ ముద్ర ఉంటేనే విలువ అన్నట్టు కాబట్టి ప్రపంచం లీవై జీన్స్ అవడబోతుంది కాబట్టి ఆ లీవై స్ట్రాస్ అనే వ్యక్తి చాలా ధనికుడు అదే రీతిగా ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్ కంపెనీని స్థాపించిన కూడా ఇసాల్ దేశస్తుడే అదే రీతిగా ఫేస్ బుక్ అంటాం కదా మనం ఫేస్బుక్ ని స్థాపించిన వాడు కూడా ఇస్రాయల్ చేసేస్తుడే అట్లా మీరు పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో స్థాపించిన వాళ్ళంతా వాళ్లే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని బాగా సంపాదించుకున్నారు కాని వాళ్ళ ఆత్మని వాళ్ళు ఒగొట్టుకుంటున్నారు ఈ విషయం అందుకే ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది వాళ్ళ పాత నిబంధన కాలం వదులుకొని ఈ రోజు వరకు కూడా ఇస్రాయల్ ప్రజలు ఈ లోకాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటున్నారు కానీ వాళ్ళ ఆత్మను పొగట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ యొక్క పాత నిబంధన పుస్తకం అంతా ధనాన్ని ఎట్లా ఆర్జించుకోవాలా ఎట్లా సంపాదించుకోవాలి నువ్వు ఎట్లా ఆడంబరంగా జీవించాలి ఎట్లా ఈశ్వరం జీవించుకోవాలా అనుంది కానీ వాటికి సంబంధించిన ఆత్మీయ సత్యాన్ని యాచకులు ఆ రోజు ప్రకటించలేదు కాబట్టి వాళ్ళు శారీరకంగా ధని సంపాదించుకుంటున్నారు యాచకులు కూడా అదే నేర్చుకున్నారు అందుకే మన ప్రభు కాలంకి వచ్చినప్పటికీ మందిరంలో వాళ్ళు రూకలు మార్చుకోవడము డబ్బులు సంపాదించుకోవడము అనుల ప్రాంగణంలో బిజినెస్ చేయడము ఇలాంటివన్నీ మనం చూస్తాం కాబట్టి ఇసెప్పుడు ధనాన్ని ఆర్జించాలా ఈ లోకంలో మనం ధనికులు కావాలా సమృద్దిగా సంపాదించుకోవాలా అన్న ఆసక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళ తర్వాత ఆత్మీయ దశలో ఎదిగిన ఇస్ ఇస్రాయలైన క్రైస్తవులకు అది ఆ గుణగణం సంక్రమించింది ఈ రోజు ప్రపంచంలో అధికంగా ధనికులుగా తయారైతున్న వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు ఆడంబరంగా జీవించడము బహు విలువ వస్తువులు సేకరించుకోవడము కొనుక్కోవడము ఆడంబరంగా వాటిని చూపించుకోవడము ఇతరులకి కుళ్లు పుట్టడము ఇటువంటి అన్నిటికీ కారణము మత క్రైస్తవ జీవితము లేక ఆత్మీయ దశలో ఉన్న ఇసాయిల్ పాలకు కాబట్టి వీళ్ళు లోకాన్ని బాగా సంపాదించుకున్నారు కానీ వాళ్ళ ఆత్మను పోగొట్టుకుంటున్నారు అనేసి ప్రభు వాళ్ళ గురించి చెప్పిన వాక్యం అది రెండవ దశలో అది మనకు సంక్రమిస్తుంది మనకు వర్తిస్తుంది ఎందుకంటే మనమే ఆత్మీయ ఇసల్ కాబట్టి ఆ వాక్యం మనకు వర్తిస్తుంది కాబట్టి మనం ఈ లోకంలో ఏమీ సంపాదించుకున్నా మనకి ఏం లాభం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇసాల్ పాలకు చెప్పినట్లు మనకి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కానీ వీళ్ళు అక్కడ ధనాన్ని ఆర్జించినారు బాగా బిజినెస్ చేసారు బబులోన్ లో ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగిరు కాబట్టి అక్కడ వాళ్ళు అవన్నీ నేర్చుకున్నారు ఎట్లా బిజినెస్ చేయాలనేసి ఆ బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించుకున్నారు అయితే యాభై వేల మంది ఆ యొక్క నుంచి బయటకు వచ్చినాక ఇస్రామ్ దేశాలకు వచ్చి వాళ్ళు అక్కడ మందిరాన్ని మరమ్మతు చేసుకోవడము గొడవలు కట్టేసినారు సరే మందిరాన్ని కట్టే టైంకి ఏం జరిగింది విషయం మనం చూస్తున్నాం వాళ్ళకి ఆ దర్యావేష రాజు అక్కడ నుంచి కొంత డబ్బులు పంపించేవాడు మీరు మందిరం కట్టుకోవడానికి సాయం అయితే కొంతకాలంకి ఏమైందంటే ఆ దర్యావేశ్వజు తన శత్రు రాజు మీద యుద్దానికి పోవడం వల్ల ఏం జరిగిందంటే ఆయన డబ్బులన్నీ అటుదిక్కు స్పెండ్ చేయడం ఆరంభించింది దాంతో ఈ మందిరం కట్టడానికి పంపించకపోయింది ఆయన వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి మళ్ళీ ఏం చేయాలి ఇట్లనే ఉంటే మొత్తం డబ్బులు అయిపోతే మన పరిస్థితి ఏందని వాళ్ళు ఏం చేసిండ్రు దేవుని మందిరాన్ని కట్టడం బంద్ కొంత కట్టించు కొంత కట్టిండ్రు కొంత ఆగిపోయింది అట్లా పద్దెనిమిది నెలలు ఆగిపోయింది పద్దెనిమిది నెలలు ఆగిపోయినాకనే పగ్గై ద్వారా దేవుడు మాట్డం అన్న విషయాలు మనము మొదటి అధ్యయమంతా చూస్తూ ఉంటాం సో పద్దెనిమిది పద్దెనిమిది నెలల వరకు వీళ్ళు ఏమి పని చేయకుండా ఉన్నారు దాని తర్వాత రెండో వర్షంలో ఆ ప్రజలు ఏమనుకున్నారు ఆ పద్దెనిమిది నెలలను చూసి దేవుడు దాన్ని జ్ఞాపకం చేశాం సైనికులకు సైన్యములకు అధిపతి యహోవ ఆజ్ఞ ఇచ్చిన సమయం ఇంకా రాలేదు యహోవ మందిరము కటుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే దేవుడు జ్ఞాపకం చేస్తు ప్రవక్త ద్వారా పద్దెనిమిది నెలలు ఆగిపోయినాక ఇంకా సమయం రాలేదు మందిరం కట్టుకోవడానికి వరకు అంటే ఇంకా దేవుని టైం కాదు అనేసి అనుకుంటున్నారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయం అనేక మనకు కూడా ఇట్లాంటి మన కొంత కష్టకాలం వస్తూ ఎందుకంటే డబల్ అయిపోయినప్పుడు మన పరిస్థితి సరే మనం ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి డబల్ ఎందుకు అయిపోతుంది నువ్వు వచ్చిందే ఫస్ట్ తీర్మానించుకున్నావు దేవుని మందిరం కట్టడానికి బబులూ బాగా డబుల్ సంపాదించుకున్నావు బి బయటకు వచ్చినావు బయటకు వచ్చినాక దేవుని మందిరం కట్టను అనుకున్నావు దేవుని మందిరం కట్టను అనుకున్నా దగ్గర పైసలు అయిపోయినాయి దేవుని మందిరం ఆగిపోయింది ఈ ఆత్మీయ సత్యం ఎన్నిసార్లు మనం గ్రహించాలా దేవుని మందిరానికి కట్టడానికి తీర్మానించిన పైసలు వచ్చినాయి ఆపేసిన వాటిని నీ పైసలు ఆగిపోయినాయి ఇది ఆత్మీయ సహ్యం మనం దేవుని మందిరం కొరకు మన ధన మనం సరే నీ దగ్గర ధనం ఉంటే ధనం నీ దగ్గర ఉంటే సమయం ఉంటే సమయం పెడతాం నీ దగ్గర ఏముంటే అది విలువగలది ఆయన సేవ కొరకు ఖర్చు పెడతా ఉంటావు ఎందుకు ఖర్చు పెట్టినో ఆయన మందిరం ఒక దినం సంపూర్ణంగా తయారు కావాలని కానీ ఎప్పుడైతే నువ్వు ఆ పని ఆపేస్తావో నీ ధనం కూడా తగ్గిపోతా ఇది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలా నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరం కట్టాలన్న తీర్మానంలో నీ యొక్క ధనాన్ని సమయాన్ని గడుపుతూ ఉంటావో నీకు ధనం అభివృద్ధి అవుతూ కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మందిరాన్ని కట్టడం మానుకుంటావో నీ ధనం కూడా ఆగిపోతా అన్న విషయం ఎందుకంటే అది అదన విషయం మనము ఆయన కార్యము కొనసాగించుకున్నప్పుడు ఆయన మన కార్యాన్ని కొనసాగిస్తాడు ఇది ఆత్మీయ సత్యం దానికి సంబంధించిన వాక్యం ఎక్కడో నాకు జ్ఞాపకం లేదు కాని సరే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు సమస్తమును మీకు ఆయన అనుగ్రహించనున్నాడు అంటే ఫస్ట్ ఏంటంటే ఆయన నీతిని వెతకాలి అంటే నువ్వు రక్షణ అనుభవం నీకు అవసరం నీతి అంటే రక్షణ అనుభవం ఆయన నీతిని నువ్వు వెతుక్కోవాలంటే నీ పాపపు జీవితాన్ని వెడిచిపెట్టి పరిశుధ జీవితంలోకి రావాలా అది కేవలం ఏ సోదరుణ్ సాధ్యం దాని తర్వాత ఆయన రాజ్యాన్ని వెతకాల అంటే ఆయన రాజ్యం అంటే ఏం చెప్పండి వెతకడం అంటున్నాడు అంటే అది ఎక్కడ పోయింది ఆయన రాజ్యం ని వెతకమన్నాడు అంటే అది ఎక్కడ పోయిందో మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ఎక్కడ పోయింది ఈ లోకంలోకి వచ్చింది ఆయన రాజ్యం కానీ ఎక్కడ పోయింది అది దాన్ని మనం వెతుక్కొని దాని సత్యాన్ని గ్రహించి దానిలో జీవించడానికి ప్రయత్నించాలా కాబట్టి మనమందరము దాన్ని వెతుక్కున్నాం ఒకప్పుడు అది పోయింది మన జీవితాలలో దాన్ని వెతుక్కున్నాం కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుక్కున్నాం మనం కాబట్టి మనకింక ఏమి కొద్దు ఉండదు యహో నా కాపరి నాకు లేమి కలగదు అని పాట పడినప్పుడు దాని యొక్క ఆత్మీయ సత్యం కూడా అర్థం చేసుకోవాలా నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకున్నప్పుడు నీకు ఏమీ కూడా కొద్దిపోండదు నీకు లేమి అనేది ఉండదు నీ జీవితంలో అంటే లేని స్థితి లేని స్థితి నీకు ఉండదు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యాన్ని కనుక్కోవడం మరిచిపోతావో సరే ఆత్మీయ మనం అర్థం చేసుకోలేదు ఆయన రాజ్యాన్ని కనుక్కోవడం అంటే ఏంటంటే అది తప్పిపోయింది దాని తిరిగి నువ్వు రక్ష సంపాదించుకోవాలా దాన్ని తిరిగి కట్టుకోవాలా అంటే గొప్ప తిరిగి బయట తీసుకొని రావాలా అది మనకి దేవుడు చూపించిన ఆత్మీయ సత్యం మతక్రైస్తవులు అనేక రకంగా దాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఆయన రాజ్యం పార్ల గురించి దిగి వస్తుంది ఇక్కడ వరమ ఎరసలిం కిందికి దిగొస్తుంది అవన్నీ రకరకాలుగా వాళ్ళు చెప్తాడు ఆచారబద్దంగా కానీ మనకు దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసిండు మందిరా కట్టుకోవడం అనేది పోయిన వారానికి సంబంధించిన వాక్యం పర్వతాల మీద చెదిరిపోయిన ఎండిపై పడిపోయిన ఆ చెట్టు మొదులని మీరు అన్నిటినీ తీసుకొని రావాల దేవుని మందిరానికి అప్పుడు కట్టినప్పుడు ఆ మొద్దులనితో కట్టినప్పుడు దేవుడు మిమ్ముని బట్టి సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం ఎనిమిదో వర్షంలో పర్వతములు ఎక్కి అంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది అన్న విషయం చెప్తుండీ మీ సేవకు సంబంధించి కానీ అది సునాయాసంగానే ఉంటుంది అప్పుడు అక్కడ పోయి హిమాలయ మౌంటైన్స్ కి ఎక్కి ఎవరెస్ట్ మౌంటైన్స్ కి ఎక్కి మనుషులందరూ మరణించినట్టు మనం చూస్తుంటాం కదా వాళ్ళు దేని కొరకు ఎక్కుతున్నారు అక్కడ ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పర్వతాలు ఎక్కుతున్నారు అవసరం లేదు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలా టీవీలలో మన పేర్లు రావాలా మన ఊర్లు రావాలా మన గురించి మన కుటుంబాల గురించి మన తల్లిని గురించి గొప్పగా మాట్లాడుకోవాలా అని తపన చాలా మందికి కానీ మనకు అట్లాంటిది ఉండదు ఎందుకంటే పర్వతాలం ఎక్కడమనేది ఆత్మీయ సత్యము మనం అర్థ తీసుకున్నాం పోయిన వారం ప్రతిదీ పర్వతము దేవునికి వ్యతిరేకమైన మందిరం ఎందుకంటే వాళ్ళు పర్వతాల మీద బయలుదేవతకు మందిరాలు కట్టినరు అక్కడ బయలుదేవతకు బలు అర్పించరు వాళ్ళు పర్వతాల మీద అంటే రకరకాల పర్వతాల మీద రకరకాల మందిరాలు కట్టుకున్నట్టు మనం చూస్తాం పాత కాలం అంతా వాళ్ళు ఆ రీతిగా మందిరాలు కట్టుకున్నారు పర్వతాల మీద ఎరులేము దేవాలయం కూడా పర్వతం మీద కట్టబడింది మీకు ఆ విషయం తెలియదు కాబట్టి అదొక ఆత్మీయ చిహ్నం అన్నట్టు ఇసల్పాలందరూ మందిరాలు పర్వతాల మీద కట్టుకొని దేవుని శృతించే వాళ్ళు ఆ రోజులన్న బలు అర్పించుకుంటారు ఈ రోజు కూడా మనం చూస్తాం కదా లోకంలో అనియులు కూడా పర్వతాల మీదనే మందిరాలు కట్టుకుంటారు గుట్టాలంటారు ఏడు ఏడు కొండలు కదా కరెక్ట్ మీకు తెలుసా ఎర్శలేము మందిరం కూడా ఏడు కొండల మీదనే కట్టబడింది ఇరోవ పట్టణం కూడా ఏడు కొండల మీద కట్టబడింది అవి ఏమైనా యాక్సిడెంట్ గా చెప్పబడ్డాయా లేక అవేమైనా ఆత్మీయ చిహ్నాల దాంట్లో ఏమైనా రహస్యం దాచిపెట్టినా దేవుడు మనకు సరే ఇవన్నీ మనుషులు కట్టుకున్న మందిరాలు అన్న విషయాన్ని చెప్తున్నాడు మనకు కావాల్సింది ఎనిమిదవ మందిరం అదేందది దేవుడు తన హస్తాలతో కట్ట ఎప్పుడు సమాప్తమైనది అని ఎప్పుడైతే చెప్పిండో అవన్నీ వేసినట్టు ఆ టెంపుల్స్ కొత్త టెంపుల్ కొత్త మందిరాన్ని ఆయన కట్టబోతున్నాడు ఆయన హస్తలతో కట్టబోతున్నాడు దాంట్లో మనం అందరం నివసించాలా ఎందుకంటే అందులో చాలా మహిమ ఉంటది అన్న విషయాన్ని రెండవ అధ్యాయులు చూపిస్తాడు అది మనం వచ్చేవారం ధ్యానిస్తాం దీవ్యంగా కాబట్టి త్వరగానే అయిపోతుంది మనకి ఎందుకంటే ఆ హగ్యిలో రెండు అధ్యాయ అనుకుంటా ఉన్నాయి రెండే రెండే అధ్యాయులు ఉన్నాయి జకర్యా కొంత పెద్దది తర్వాత జకరియాకి మనం వెళ్ళిపోతాం దాని తర్వాత మలాకి మలాకి కూడా చిన్నదే కాబట్టి త్వరలో మనము చిన్న ప్రవర్తనకు సంబంధించిన వాక్యాలు ముగించుకుంటున్నాము సరే దాని తర్వాత దేవుని యొక్క ప్రేరేపణ ఏదైతే ఉంటుందో ప్రకటన గ్రంథము ధ్యానించాలనా లేక ఇంకేదీ ధ్యానించాలనా అన్న విషయాలు ఎందుకంటే ఆయన కాలము ఎంతో సమీపమైంది ఈ యుగ సమాప్తి కూడా చాలా దగ్గరకు వస్తుంది ఈ యొక్క లోకపు విధానాలన్నీ తారుమారేటట్లు ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యే కాలానికి మనం వస్తున్నాం సరే అక్కడక్కడ మనము భూకంపం గురించి కరువుల గురించి వింటున్నాం కదా కరువు అధికమైపోతుంది లోకం అంతటా ఇవన్నీ మతవారి తీర్ణాల దేవుడు చూపించిన విషయాలు ఇవన్నీ శారీరకమైనవి వాటి అన్నిటికి సంబంధించిన ఆత్మీయమైన చిహ్నలోనే జరుగుతున్నాయి ఆత్మీయంగా కరువు ప్రపంచమంతట మత క్రైస్తవ కరువుతో నిండింది వాళ్ళు ఆడంబరంగా ప్రార్థనలు చేస్తున్నారు గంభీరంగా ఉన్నారు గాని ఆత్మీయ దృష్టిలో వాళ్ళు వాళ్ళు పేదవాళ్లే వాళ్ళు శారీరకంగా ధనికులే కాని ఆత్మీయ ఆత్మలో వాళ్ళు పేదవాళ్లే ఆ రీతిగా తయారైపారు ఎందుకంటే ప్రభులు లేనప్పుడు మనం అంత పేదవాళ్ళమే నీ నువ్వు ఎంత సంపాదించుకున్నా నీ హృదయంలో ప్రభులు లేకుంటే నువ్వు పేదవాలు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి పర్వతం లెక్కి మృను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన ఎడలా దాని అందు నేను సంతోషించి నిన్ను ఘనపరచుకుందినని యోహోవ సెలవిస్తున్నాడు వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని బిరుదు నీకు ఇస్తా అంటున్నాడు నిన్ను ఘనపరుస్తా అంటున్నాడు నిన్ను మెచ్చుకుంటా అంటున్నాడు దా నీ అందు సంతోషిస్తా అంటున్నాడు నువ్వు చేసే పని అందు ఆయన సంతోషిస్తా అంటున్నాడు దాని తర్వాత నిన్ను గనపరచుకుంటా అంటున్నాడు అంటే అది సంపూర్ణ స్థితికి ఎదగడం అన్న జీవితం ఆత్మీయ జీవితంలో మనము సంపూర్ణంగా ఎదగాలంటే ఆయన ఘనపరచాలి నిన్ను గనపరచాం కదా మన సేవ జీవితం ద్వారా మనం మన ప్రభుత్వని గనపరచాల కానీ ఆయనకి ఆయనకి ఎంతగా సంతోషం ఉంటే మనల్ని గనపరచాలన్న విషయం అక్కడ అర్థమవుతుంది పర్వతముల మీద ఉన్న మనం మనం మోసుకొని రావాలా అంటే రకరకాల మతాలలో ఉన్న మనుషులందరినీ మన ప్రభుత్వంతో నడిపించాలా అన్న ఆత్మీయ సత్యానగర్ చూపించిన అది నీకు నాకు తప్ప ఎవరికి అర్థం కాదు అది హండ్రెడ్ షూర్ ఎందుకు అర్థం కాదన్న విషయం మీకు తెలుసు ఎందుకంటే మీరు ఆ యాభై మందికి సాదృశ్యంగా ఉన్నారు బొబుల నుంచి బయటికి వచ్చిన యాభై మంది ఇస్సల్ పల్లెకి సాదృశ్యంగా ఉన్నారు అందులో యాజకుడు ఉన్నాడు అధికారి ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా ప్రధాన యాచకులు ఉన్నాడు అధికారి ఉన్నాడు హగ్గై ఉన్నాడు ప్రవక్త ఉన్నాడు ఆ రీతిగా ఎంతో మంది పెద్దలు యాభై మంది వచ్చి దేవుని మందిరా తీర్మానించుకున్నారు కాబట్టి మనం కూడా అదే తీర్మానించుకున్నాం మనకు కూడా అనుగ్రహించబడింది ఒకటే వాక్యం ఏందది గొప్ప జనాన్ని మన ప్రభుత్వం నడిపించుకోవాలి అది ఆత్మీయ చూడడము ఆయనకి సంతోషకరమైన మందిరం ఎందుకంటే వాళ్ళు అబద్దాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఆచరణ పాటిస్తున్న వాళ్ళు ఆడంబరంగా జీవిస్తున్న వాళ్ళు అవన్నీ అబద్దాలు కాబట్టి వాళ్ళ అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడు అది ఖచ్చితంగా మరణానికి నడిపిస్తుంది కాబట్టి వాళ్ళని అందరినీ మనం మరణం నుంచి బడి తీసుకొని రావాలా అదే ఆయన వేదన కాబట్టి వాళ్ళు ఎందుకు మరణించిన వాళ్ళలాగా ఉన్నారు ఇందాక చూసిన మనము ఆ పర్వతముల మీద వాళ్ళు మ్రాను అంటే మొద్దు చెట్టు కొట్టివే మిగిలిన దాన్ని మ్రాను అంటారు లేకుంటే చెట్టు అంటారు చెట్టు కొమ్మలు అంటారు అంటారు కానీ మ్రాను అంటే అది ఎండిపోయింది అర్థం కాబట్టి మ్రాను అంటే అది మీరు కట్టెల మార్కెట్ కి పోతే అక్కడ పడి ఉంటాయి మొద్దులు వాటిని మ్రాన్లు అంటారు ఎందుకంటే కట్టే కొటేషన్ అంక ఇవి చచ్చినవి అన్నట్టు కాబట్టి పర్వతం లేదా చచ్చిపోయిన చెట్లు అంటే చెట్లు దేవుని బిడలకు సాదృష్టం కాబట్టి రకరకాల చెట్లు మనం చూస్తాం బైబుల్లో అంజునపు చెట్టు దేవదారు వృక్షపు చెట్టు కేదారు వృక్షము దాని తర్వాత ద్రాక్ష దాని తర్వాత ఒలివ ఇవన్నీ దేవుని బిడ్డలకే సాదృష్యం ఆత్మీయ దృష్టి సరే ఒక దినం మనకి ఎప్పుడైనా అవకాశం ఉంటే వాటికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం కానీ మీకు ఆ విధానాలు అర్థమైపోయినాయి దానికి స్పెషల్ గా నీకు ఒక క్లాస్ అవసరం లేదు మీకు అవన్నీ ఆత్మీయమైన విధానాలు అర్థమైపోయినాయి ప్రతి చెట్టు దేవుని బిడ్డకే సాదూష్యం కానీ నువ్వు ఫలించకపోతే అది మాను అని అర్థం అది గొడ్రాలు అని అర్థం కొత్త వస్తే అరీతిగా తయారైతాయి కాబట్టి మనము ప్రసవించే స్త్రీ మనం తయారు కావాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది గొప్ప జనం ప్రసవించలేరన్న విషయాన్ని కూడా మనం ధ్యానిస్తాం కదా కాబట్టి మీరు మ్రాణులని మోసుకొని దేవుని సన్నిధికి రావాలా అప్పుడే వాటి చేత మందిరం కట్టబడతాది ఎండిపోయిన మ్రాణులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవి చిగురుస్తాయి ఎందుకంటే నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించిన యోహనుసు వార్త పదేన పదిహేను చెప్తున్నాయన్న కాబట్టి ఎప్పుడైతే ఈ మాణులు ఆయనలో నాటబడతాయో అది నిజమైన మందిరం లాగా ఎంతగానో సంతోషిస్తాడు ఎందుకంటే చచ్చిన బ్రతకడం అంటే ఎవరికైనా ఆశ్చర్యకరమైన కదా దేవుడు కూడా అది చాలా ఆశ్చర్యం చాలా సంతోషకరమైన విషయం అండి నా బిడ్డలు చచ్చిన వారీ నా బ్రతికి ఉన్న వారని కాబట్టి పని చేసినో వాళ్ళని గనపరుస్తాడు కాబట్టి లక్ష నలభై వేల మంది సేవను ఆయన గనపరుస్తాడు ఎందుకంటే మనము ఆ యొక్క సత్యాన్ని గ్రహించినము క్రీస్తు కలిగిన మనసును మనం ధరించుకున్నాము ఆయన మనసు ఎట్లా ఉందో ఎక్కడ ఉందో మనం కూడా అక్కడే ఉంటాం అక్కడే ఉంటాం ఆయన ఎక్కడి పోతే మనం అక్కడ పోవాలా అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు చూసినాం ప్రకటన గ్రంథంలో ఈ పద్దెనిమిది నెలలు వీళ్ళు దేవుని మందిరాన్ని కట్టడం మానేసి ఆ పద్దెనిమిల్లో వాళ్ళ ఇండ్లు కట్టుకోడం ఆరంభించారు దాంతో వాళ్ళ పైసలు అయిపోయినాయి అన్న విషయమే మనం ఇక్కడ ధనించినం కాబట్టి దాని తర్వాత ఏం జరిగింది తొమ్మిదో వర్షంలో దేవుడు మాట్లాడుతున్నాడు విస్తారముగా కావాలని మీరు ఎదురు వచ్చి వచ్చి తెరి దాని కొంచెంగా పండెను ఎవరికైనా ఉండాలా ఎవరైనా సంపూర్ణంగా ఉండాలా డబ్బులు బాగుండాలా అన్ని బాగుండాలా అనేసి మనం కోరుకుంటా ఉంటాం కానీ ఇంటి చివరికి మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఏమి ఉండవు కదా నువ్వు ఎంత సంపాదించినా మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటి దగ్గర ఏమి ఉండవు పైసలు మళ్ళీ ఎక్కడ పోవాలా ఏమైనా అడగాలనే ఉంటుంది కదా మైండ్ క్రైస్తవ జీవితంలో అట్లే ఉంటది క్రైస్తవులు మరి ముఖ్యంగా ఏంటంటే అప్పులు చేసి కూడా ఆడం జీవిస్తారు అవసరం లేదు మనకు ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవాలా నీ యొక్క ఇన్కమ్ ఎంత ఉందో దానికంటే తక్కువే ఉండాలా నీ ఖర్చు నీ ఆదాయం అంటాం కదా నీ యొక్క ఆదాయం ఎంతుందో దానికి తగినంత దానికంటే తక్కువ సమంగా కూడా ఉండద్దు ఖర్చు ఈ విషయం నేర్చుకోవాలి మనం నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై రూపాయల ఖర్చు పెట్టదు ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైనా కానీ మనం ముప్పై రూపాయలు ఏం చేయాలి ప్రజలంటే కాపాడుకోవాలా అట్లా కొన్ని సంవత్సరాలు నువ్వు చేసినప్పుడు నీకేం జరుగుతుంది నీకు లేమే ఆ ముప్పై రూపాయలు నీకు ఎప్పుడైనా అవసర దశ వస్తే అవి చాలా సహాయంగా ఉంటాయి నీకు ఎవరిచ్చారా ఆ ఐడియా దేవుడు తప్ప ఎవరు ఇవ్వాల ఐడియా కాబట్టి నువ్వు హండ్రెడ్ రూపీస్ వస్తే హండ్రెడ్ రూపీసే ఖర్చు పెడితే నీ పరిస్థితి రేపు రేపు పది నా నీ జోబులు ఏముండవు పైసలు ఆ విషయం అర్థం చేసుకోవాలా సరే వాటికి నువ్వు ఏమైనా పెద్ద పెద్ద లెక్కలు నేర్చుకోవాలా మార్వరుడు ఎక్కడ నేర్చుకుంటాడు వాడు డబ్బులు సంపాదించుకుంటున్నా లేదా సరే ఏ రీతిగా డబ్బులు చంపేసి అది కానీ వాటిని కాపాడుకుంటున్నా లేదా వాడు తగిన వాడు వాడు సమస్య వచ్చినప్పుడు వాటిని ఆ పైసలు తీసుకొని ఖర్చు పెట్టుకుంటాడు మనం కూడా ఈ విషయాలు బాగా అర్థం సేవింగ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైంది మనం ఎన్నిసార్లు ఇక్కడ మాట్లాడినాం సేవా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇవి చాలా ప్రాముఖ్యమైనవి పెన్షన్ ఫండ్ ఒకటి ప్రావిడెంట్ ఫండ్ ఒకటి ఇవి తీసి పెట్టుకోవాలని మనం ఎన్నిసార్లు ధానించినాం నాకు నేను మీకు చెప్పినప్పుడు నేనేమైనా వేసేదరకుండా నేను మీకు చెప్పినప్పుడు నేను చేయకుండా మీకు చెప్తే తప్పదు నేను అవన్నీ చేసిన అవన్నీ నేనే కాదు నేను వైఫ్ గురించి చేపించిన ఎందుకంటే ఏ దశలో కూడా నేను వేసదరకుండా అనిపించదు ప్రజలకు ఈ సంవత్సరం నేను మా పిల్లలకు కూడా చేయబోతున్నా సరే వాళ్ళు చిన్న వాళ్ళే కదా వాళ్ళు కాలేజీకి పోతున్నారు హై స్కూల్ పోతున్నారు అయినగా నేను చేయదలుచుకున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ వాళ్ళ పేరు మీద తీయబోతున్నాయి నేను సరే వాళ్ళు పదిహేను సంవత్సరాల తర్వాత పెద్ద కానీ వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బులు ఏ రీతికైనా వాళ్ళ సహాయంగా ఉంటాయి సరే వాడు ఇండియాలో ఉంటే వాడుకుంటాడు లేకుంటే మనమే వాడుకుంటాం వృద్ధాప్యంలో ఉంటాయి నేను ఎక్కడ ఏ దేశం కోను ఫారిన్ కంట్రీస్ ఇక్కడే ఉంటాం కదా ఏదో ఊర్లో సేవ చేసుకుంటా ఉంటాం ఆ కాలంకి వచ్చినప్పటికి మన సేవ ఎప్పుడు మనకు తెలియదు ప్రభుత్వం తెలుసు మనం ఊళ్ళలో పోయి సేవ చేస్తామా ఇంకెక్కడ పోయి సేవ చేస్తామా ఇంటర్నెట్లో సేవ చేస్తామా టీవీలలో సేవ చేస్తామా రకరకాల చర్చలు పోయి చేస్తామా అది ఆయన నడిపి పెట్టుంటే చేస్తాం ఒకవేళ ప్రభుత్వ దానికంటే ముందే వచ్చేస్తే ఇంకా సంతోషమే అవన్నీ మనకి చూడండి ఎందుకంటే ఆయన ముఖాముఖిగా చూసే కాల కొరకే మనం అందరం సిద్ధపడుతున్నాం కాబట్టి డబుల్ సేవ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇస్ ఎక్కడ పోయినా డబుల్ సేవ చేసుకున్నారు అందుకు వాళ్ళు ధనికులు అయిన సరే మనం ధనికులైన ఎందుకు ధనికులు అవుతున్నాం వ్యామోహంతో ధనికులమవుతున్నామా కాదు ఒక పని కొరకు ప్రభు కొరకు మనం ఒక పని తలబెట్టిన మంచి పని ఇది దేవుని మందిరం కట్టాలా అని ఎంతో ఆసక్తితో అది చాలా పెద్ద ఉన్నతమైన ఆశయం క్రైస్తవ జీవితంలో కానీ కడదమని ఆరంభించి ఆ మొదట్లో ఉన్న ఆ రోషము పట్టుదల ఎందుకు సన్నగిలింది ఎప్పుడైతే దర్యావేశం డబ్బులు పంపించడం మానేసిండో వీళ్ళు మందిరం కట్టుకోడం మానేసిండ్రు ఈ విషయం బాగా అర్థం తీసుకోవాలి నీకు అవసరం మందిరం కట్టడం కోరు అవసరమే అవసరం లేకుండా ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు కావాలి కదా డబ్బులు ఖచ్చితంగా అవసరమే సరే మీ దగ్గర డబ్బులు లేవా నువ్వు ఇల్లు కట్టుకుంటు సీలింగ్స్ కట్టుకుంటే మంచి గొడవలతో కట్టుకున్నావు అక్కడ ఉంది వాక్యం కదా సరంబి వేసి అని ఉంది అటు పెరవరము పెరవరం చూసినాం చూడండి నాలుగవ వర్షంలో ఈ మందిరము పాడై మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా సరంబి వేసిన అంటే సరంబి అంటే ఏంటంటే సరంబి అంటే మంచి పలకలతో పలకలతో అలిన ఇండ్లు ఇంగ్లీష్ లో సీలింగ్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో సీలింగ్ అని ఉంది అంటే ఇట్లా ఆర్సిసితో కట్టుకున్న ఇండ్లు అంటే చెత్త అనుందా అంటే ఆర్సీసీ అంటే కదా రూఫ్ వేసుకున్నారని ఇంగ్లీష్ లో సీల్డ్ అని సీల్డ్ హౌసెస్ అని అంటే సిఈఐ అని ఉంది కాదు ఎస్ఈ ఎల్ఈడి అంటే సీల్డ్ అంటే ముద్రించిన ఇండ్లు కానీ సిఈఐ ఎల్ఈడి అని సీల్డ్ హౌజెస్ అంటే రూఫ్ ఇట్లాంటి రూఫ్లు మంచి సిమెంట్ తోని కట్టుకున్న ఇండ్లు అన్నట్టు అంటే ఏంటంటే పక్కా ఇండ్లు కట్టుకున్నారు ఇంకో రీతిగా చెప్పాలంటే అలంకరించుకున్న ఇండ్లు కట్టుకున్నారు కానీ దేవుని మందిరం మటుకు అన్యాయంగా ఉంది వినడానికి ఆలోచించడానికి చాలా కష్టతరం ఆ పద్దెనిమిది నెలలలో దేవుని దేవుని మందిరం కట్టడానికి ఇంకా టైం రాలేదనేసి ఫస్ట్ టైము దేవుని మందిరం కట్టాలన్న ఆసక్తితో బయటకు వచ్చినావు ఇక్కడ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే నువ్వు తలస్తావో దేవుని కొరకు ఒక పని చేయాలని తలుచుకుంటావో అదే ఆరంభమైన టైం చాలా మంది సేవలు ఉంటారు దేవుడు నన్ను పిలవలేదేమో సేవకి అందుకే నా కష్టాలు వచ్చినాయనుకుంటాడు పిలవకుండా నేను సేవకు వచ్చిన అందుకే నా పిచితలంపులు ఇవన్నీ దైవికమైన జ్ఞానం లోపించడం వలన లేక వాళ్ళకి ఆ పునాదులు సరిగా లేకపోవడం వలన వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించలేకున్నారు మత జీవితంలో నువ్వు తీర్మానించుకొని దేవుని మందిరం కడతా అనేసి ఏడ్చుకుంటా దర్యావేష సన్నిధిలో దుఃఖ ప్రయాంగుఃఖ దుఃఖంతో మీరు అందరు ఉన్నప్పుడు ఎందుకు మీరు దుఃఖంగా ఉన్నారంటే మా మందిరం కూలిపోతే దుఃఖం లేకుంటే సంతోషించాలినా అంటే పోయి కట్టుకోండి నేను పైసలు ఇస్తా పంపించినప్పుడు ఆసక్తితో బయటికి వచ్చి మందిరం కట్టుకోవాలని వచ్చి మందిరం కట్టుకోవడం బంద్ చేసి నీళ్లు కట్టుకుంటారా దాని తర్వాత దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదనేసి నీ కోరు చెప్పిండు అక్కడ అదే వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రజలు ఎట్లా దేవుడు హబ్బే ద్వారా ఈ ప్రజలు ఎట్లా సమయం ఇంకా రాలేదు యహో మందిరమును కట్టించడాకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అప్పుడేమో సమయం వచ్చిందని బయటకు వచ్చిండ్రు డబ్బులు తీసుకుని వచ్చిండ్రు కొత్త కట్టిండ్రు దాని డబ్బులు బంద్ ఆయన అక్కడి నుంచి మానేస్తే రాజు దర్యావేస రాజు సమయం రాలేదట్టరా మన బలహీనత కూడా అంతే కదా చాలా మంది మందిరాలు అటెండ్ అయిపోతాయి చాలా మంది మందిరాలు సగం గట్ట వదిలేస్తారు ఎందుకంటే అంటే బహుశా ఇంకా టైం రాలేదంటారు ఎక్కడికి వెళ్ళి వస్తుంది టైం కాలముల సమయంలో ఆయన ఆ దినాయి ఆయన స్పెషల్ టైమ్స్ ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే మీరు దినములను ఆచరించద్ అని చెప్పిండే మీరు దినంలో అమావాస్యలను ఉత్సవ కాలంలోనూ వాటిని ఆచరించని ఎప్పుడు చెప్పిండు దానికి టైం అంటూ ఉండదు అని చెప్పిండు దేవుని ఆనందించాలంటే నీకు ఒక టైం అవసరం లేదు అన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక ఫలాన్ని తేదీ అని పెట్టి దానికి ఒక డెడికేషన్ అని పెట్టి చేసిన అవసరం లేదు నువ్వు తీర్మానించుకుని నువ్వు అంతే కానీ ఇంకా సమయం అనేది మంద్రాన్ని ఆపేసి నీ సొంత ఇండ్లు కట్టుకుంటున్నా అంటే ఇంకా అది అసహంగా ఉంటది కదా దానికి సంబంధించిన వ్యాఖ్యలు మనం అటుపడి వారం రెండు వారాల క్రితం మనుషులు యుగ సమాప్తిలో దేవుని మంత్రాన్ని కట్టాల్సింది బై వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకుంటున్నారు అది యుగ సమాప్తికి సంబంధించిన సూచన లోతు కాలంలో నెరవేరింది అది యుగ సమాప్తిలో ప్రపంచం అంతా లోతు కాలంలో నెరవేరింది వాళ్ళు తినుచు త్రాగొచ్చు నారు నాటుచు అమ్ముచు కొనుచు ఇండ్లు కట్టుచు ఉన్నప్పుడు ఎవరు గుర్తెరిగిన సమయంలో ఆకాశం నుండి అన్ని గంధకములు కుమరించబడ్డాయి అని మనం తెలిసిస్తాం బ్లూకస్ వార్తలో పదిహేడు అధ్యాయంలో ఆ రీతిగా కుమరించడం వలన ఆ సధమ గుమర పట్టణాలు అన్ని ధ్వంసం ఈ రోజు కూడా అది శాశ్వతంగా అక్కడ చెట్లు మొలవ్ ఈ రోజు కూడా మీకు తెలిసలేదు అది ప్రాంతంలో ఈ రోజుకి ఏమి మొలవవు ఎందుకంటే ఆ భూమి అంతగా కాలిపోయింది అంత సల్ఫర్ తో నిడిపోయింది అది గంధకం అంటే అదే కదా గంధకం అంటే సల్ఫర్ ఆ గంధకం అంతా నిండిపోయి అంతా భూమి అంతా చెడిపోయింది అక్కడ ఏం ఉండవు అది ఒక ఎడారి లాగా అంటే అది ఈ రోజు కూడా ఉంది కాబట్టి బైబుల్లో ఉంది అది నిజం సుధమ్మ కుమారు సంబంధించిన కాలము అది నిజంగా నెరవేరింది అన్న అది సాదృశ్యంగా ఉంది రోజు కూడా ఆ ప్రదేశం కానీ ఒకటి అది ఎంతో ధన ధన ధాన్యాలతో తూల తూగిన పట్టణాలు అవి కాలంలో అబ్రామ్ కాలంలో ఈ రోజు అది నామరూపాలు లేకుండా దేవుని కోపం అరీతి దగ్గర దగ్గర రెండు మూడు వేల సంవత్సరాలు అయింది అయినా కానీ ఈ రోజుకు కూడా సదమ గోమరాలో ఏమి పండవు అక్కడ ఎవరు నివసించాడు ఎందుకంటే ఎడారిలాగ అయిపోయింది అది పెద్ద రాయిలాగా ఉంటుంది అది భూమి నేను చూసినా అన్ని వీడియోస్ పిక్చర్స్ అన్ని చూసినా అక్కడ ఏమి పండవు అన్ని రాళ్ళు రాళ్ళు రప్పాలు ఎక్కడ చూసినా తెల్ల తెల్ల వాటి ఇంత పెద్ద పెద్ద గడ్డలుంటాయి ఉప్పు గడ్డలుంటాయి ఈ రోజుకు కూడా ఎక్కడ చూసినా అక్కడక్కడ తెల్లతెల్ల ఉప్పు గడ్డలు ఉంటాయి ఆ జంతువులు పోయి ఆ ఉప్పు గడ్డలను తింటా ఉంటాయి నాకుతా ఉంటాయి రుచికరంగా ఉంటాయి కదా వాటికి ఉప్పు అటా ఇదింటా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడండి అవి యూట్యూబ్ లు అక్కడ ఉంటాయి అంటే అవి ఆ ఉప్పు గడలు దేనికి సంబంధించినవి సరే రైతుగా చెప్పాలంటే లోతు భార్య తిరిగినప్పుడు ఉప్పు స్తంభం లాగా అయిందని కూడా మనం చూస్తాం వాక్యం అంటే ఆ అగ్ని గంధకం ఒక్కసారి మనిషి మీద పడితే వాడి శరీరం అంతా కరిగిపోయి ఉప్పు లాగా తయారైంది అనేసి కూడా అనుకోవచ్చు అంటే సైంటిఫిక్ గా అది కరెక్ట్ కూడా సరే వాటి గురించి మనం ధ్యానిస్తే మన వాక్యం అంతా ఎక్కడికో వెళ్లిపోతుంది కానీ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా లోతు కాలంలో వాళ్ళు ఇండ్లు కడతా ఉన్నారు అదొక సూచన ఆ కాలము ముగించేదానికి సూచన ఈ రోజు ప్రపంచం అంతటా రియల్ ఎస్టేట్ ఉందా లేదా ప్రపంచం అంతటా విస్తరించిపోయింది ఎక్కడ అక్కడ ఇండ్లు ఉంది కాబట్టి అలాగనే మనుషుకుమే రాకడా దినమనం ఉంటుంది అని చెప్పిండు లూకసు వార్త పదిహేడు కాబట్టి మన ప్రభు వచ్చే టైం కూడా మనుషులు బిజినెస్ బాగా చేస్తా ఉంటారు అమ్ముచు కొను కొనుచు ఈ రోజు విపరీతంగా అయిపోయింది కొనడం దాని తర్వాత ఇండ్లు కట్టడం విపరీతంగా కాబట్టివన్నీ ఆయన రాకడ సూచనలు అవి మనం బాగా అర్థం చేసుకోవాలా చాలా మంది అనొచ్చు బిజినెస్ బాగుందంటే దేశంలో ఎకానమీ బాగుంది కాబట్టి యవనస్తులకి ఉద్యోగాలు బాగుంటాయి కదా అప్పుడు మన దేశం సమాధానం ఉంటది కానీ మినిస్టర్స్ మాట్లాడుతుంటారు అవి వినడానికి బాగానే ఉంటాయి కానీ మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఇవన్నీ కానీ మన జాగ్రత్తలు మన జీవితాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా అనేకలకు ఈ విషయాలు ప్రకటించి వాళ్ళని మనం మన ప్రభు రాకరకు సిద్దపరచాలా కానీ వీళ్ళు చేసిన పని ఆసక్తితో బయటికి వచ్చే చుట్టుని మనం ఈ విషయం బాగా తెలుసుకోవాలి ఎప్పుడైతే ఒక ఉన్నతమైన ఆశయం ప్రభు కొరకు నువ్వు కలిగి వస్తావో తీర్మానించుకుంటావో దానిమీద కేంద్రీకరించుకొని నువ్వు ముందుకు పోవాలా ఎవడో చెప్పి ఇంకా టైం రాలేదంటే అది దొంగ ప్రవచనం అబద్ద ప్రవచనం అది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళని ఎవడో మోసగించి అగ్గయి చెప్పినాక విని వాళ్ళు ముందుకు బయలుదేరి అది మందిరానికి కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమయం ఇంకా రాలేదు యహో మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదని వాడి చెవులో ఎట్లా దూరిందా వాక్యం ఎవడో ఒక్కడు చెప్పిండాల ఆ అబద్దం కాబట్టి వాళ్ళందరూ బంధేసేవారు దర్యావేశ రాజు డబ్బులు పంపడం మానిండు కాబట్టి ఇది దేవుని చిత్తం కాదేమో అంటే మనుషుల కల్పితాలు ఇవన్నీ నీ సొంత తలంపులు పైసలు కాబట్టి దేవుని తలంపు కాదు ఎందుకంటే ఆయన తలుచుకుంటే తన ధన నిధి నుంచి ధనగరం నుంచి ఇవ్వడా డబ్బులు ఆయనకి ఏమైనా కొద్దు అయన తలుచుకుట్టిస్తే డబ్బులు కానీ నువ్వు మానవ తలంపు ఈ సెక్యులర్ ఆలోచనలతో ఆలోచించినప్పుడు నీ జీవితం అట్లనే ఉంటది డబ్బు లేవు కాబట్టి దేవుని పేరే పని లేదు డబ్బు లేవు కాబట్టి ఇది దేవుని కార్యం కాదు అది తప్పు డబ్బు అనేది లోకంలో మనుషులు కనుక్కున్నారు మరి విశేషంగా సైతానుప్రాయులు కనుకున్నారు కానీ తను తను తలుచుకుంటే డబ్బు ఎంతగానే వాడు కానీ డబ్బు కాదు ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అందుకే మన ప్రభువు డబ్బు నుంచి ఎక్కువ ప్రధానం ఎక్కడ మాట్లాడారు సరే పావులు ఒక మాట్లాడతాడు నేను మీకు ఎవరి మీద భారంగా లేనట్టు కూడా కానీ ఒక చెప్తాడు దేవుని కార్యము ముందు కొనసాగాలంటే ధనము అవసరమని ఆయన చెప్తాడు ఒక స్థలంలోనే చెప్తాడు అంతే ఇంకంతకుముందు తర్వాత ఎక్కడ చెప్పాడు ఆయన డబ్బు అవసరమే ఒక దశలో కానీ ఎంత అవసరమన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలా అది దేవుని సేవ కొరకు నువ్వు వాడబడినప్పుడు నీకేమీ లేమి ఉండదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం కానీ వీళ్ళేం చేశారు పద్దెనిమిది అక్కడ ఫండ్ బంద్ అయిపోయింది కాబట్టి రాజు రావడము వాళ్ళు దేవుని మదరం మానేసి వాళ్ళ సొంత డబ్బులు ఉంటే వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు ఏదో సొంత పనులు వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకుంటున్నారు అన్న విషయమే మనం పోయిన వరం దీర్ఘంగా ధనించిన అందుకు దేవునికి కోపం వచ్చి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఏమని నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నకు త్వరపడట చేతనే కదా బాగా అర్థం చేసుకోండి ఒక మందిరము కడుతుంటే ఇక్కడ చూసిన ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నా చిన్ననాటి రోజుల్లో నేను గోటిలాడేటాడు నా ఏరియాలో చిన్నప్పుడు నైన్టీన్ ఎర్లీ సెవెంటీస్ లో నేను అక్కడ గోటులు ఆడేటాడు గోటిలాడుతున్నప్పుడు మందిరం కట్టిన చర్చ్ చాలా చిన్నగా కట్టుకోర్రు సరే ఆ రోజులకి చిన్న మందిరము కరెక్ట్ సరిపోయింది మనుషులకి ఆ రోజు పెద్దగా కనిపించదు ఆ వచ్చే గుంపుకి కానీ కొంతకాలం కది నిలి మందిరంలో మనుషులు సరిపోకపోతే ఎవడో వాళ్ళ తలలో దూర్చు ఐడియా ఈ మందిరాన్ని మొత్తం గొలగొట్టాలా అపార్ట్మెంట్స్ లాగా చర్చ కట్టుకోవాలా కింద కొంతమంది కూర్చుంటారు పైన కొంతమంది కూర్చుంటారు పెద్ద టీవీ పెడదాం ఆ టీవీలో పాస్తారు ఆరాధన కార్యక్రమం అంతా మనం మళ్ళీ చూడొచ్చు అట్లా కట్టుకో కట్టుకోవాలని తీర్మానించుకోరు డబ్బులు వచ్చినాయి ఒక వన్ క్రోర్ వచ్చింది మందిరం ఆరంభించిండ్రు దాని త్వరగా అయిపోయింది వన్ క్రోర్ ఎందుకంటే నువ్వు కనీసం ఒక ఐదేళ్ల క్రితం అనుకున్న వన్ క్రోర్ ఐదేళ్ల తర్వాత అది యాభై వేలు కూడా కాదు యాభై లక్షలు కూడా కాదు ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అన్న విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఈ రోజు మనీ విలువ భవిష్యత్తు ఎక్కువ ఆ విషయం మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల ఈరోజు డబ్బు విలువ భవిష్యత్తులో ఉండే విలువ ఎక్కువ కాబట్టి ఈ రోజు జాగ్రత్త కాపాడుకోవాలా అన్న సత్యం మనం అర్థం చేసుకోవాలా భవిష్యత్తులో ఉదాహరణ చూడండి వెనకడికి మా తాతాల కాలంలో ఇరవై ఐదు పైసలకి ఒక సంచి బియ్యము ఒక ఐదు కిలోల నూనె అంతా వచ్చినాక కూడా వాళ్ళకి రెండు పైసలు మూడు పైసలు మిగిలిడుద ఒకసారి మా తాత మా అమ్మమ్మ చెప్తుంటే విన్న నేను ఇవన్నీ విషయాలు వాళ్ళ కాలంలో మన కాలంలో చారన్నకి ఏమొచ్చింది నాకు గుర్తుంది నా జ్ఞాపకం కానీ నా స్కూల్ డేస్ లో చారన్నకి ఒక ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేది దాని తర్వాత చారన్నకి ఒక కాఫీ ఒక టీ దొరికేది ఈ రోజు చారణ ఉందా మార్కెట్ లో అంతే దాని విలువ పోయిందన్నట్టు కాబట్టి క్రమేణ వాటి విలువలు పోతా ఉంటాయి దాని తర్వాత పైసలు విలువ పోతుంది దాని తర్వాత వన్ విలువ కూడా పోతుంది మీకు మార్కెట్ లో అనిపించవు మీరు ముస్లింలు అయినప్పటికీ ఉండకపోవచ్చు కూడా అంటే దాని ఏంటంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అంటాం దాని విలువ క్రమేణా కరిగిపోతా ఉంటది అందుకే మనము భవిష్యత్తులో ఇప్పుడు ఎల్ఐసి లో ఫండ్ పెట్టుకుంటావు ఇన్సూరెన్స్ లో ఫండ్ లో పెట్టుకుంటావు వాడు అంటాడు నీకు పదిహేను సంవత్సరాల తర్వాత ఇన్ని లక్షలు వస్తాయి పదిహేను తర్వాత లక్షలు వేలకు సంబంధించింది అర్థమవుతుంది నీకు నేను చెప్పాడు పదిహేను సంవత్సరాల తర్వాత నీకు పది లక్షలు వచ్చి ఆ పది లక్షలు పదిహేను సంవత్సరాల తర్వాత పదివేలకి సమం చూడడానికి పది లక్షలే కానీ వాటి విలువ పదివేలకి సమం గుది వెనకడికి ఎందుకు కనీసం ఒక పదిహేను సంవత్సరాల క్రితము ఒక అపార్ట్మెంట్ ఖరీదు ఎంత తెలుసా పదిహేను వందల పదిహేను సంవత్సరాల క్రితం మాట్లాడుతాను నేను హైదరాబాద్ లో ఒక డబుల్ బెడ్డెడ్ అపార్ట్మెంట్ ఖరీదు ఏడు లక్షలుండే పదిహేను సంవత్సరాల క్రితం ఈ రోజు హైదరాబాద్ లో డబుల్ బెడ్డెడ్ అపార్ట్మెంట్ నలభై లక్షల కంటే లేదు అంటే పదిహేను సంవత్సరాలు ఎన్ని లెవెల్స్ ఎన్ని టైమ్స్ పెరిగిపోయింది విలువ డబ్బు విలువ అట్లా పెరిగిపోతా ఉంటది నువ్వు తిన చిన్నప్పుడు చాక్లెట్ కొనుక్కున్నావు రెండు పైసలకి మూడు పైసలు చాక్లెట్ కొనుక్కుంటావు ఈ రోజు నీకు ఇరవై ఐదు పైసలకు చాక్లెట్ వస్తలేదు యాభై పైసలు మినిమం లేక వన్ రూపీ చాక్లెట్ అంతేనా విలువ అట్లా డబ్బు విలువ అట్లా ఉంటది అయితే ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి ఎప్పుడైతే మీరు నా మందిరం కట్టడం ఆరంభించినో మీకు పైసలు వచ్చినాయి మీ ఇండ్లు కట్టుకోవడం ఆరంభించినో మీ పైసలు చూడండి ఎనిమిదో వర్షంలో విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచి ఉండేను తల చూడండి కొంచెంగా పండేను మీరు దాని నీ ఇంటికి తీగ నేను వాటిని చెదరగొట్టి తిని కాబట్టి నీ పైసలు చెదరగొట్టేటోడు ప్రభు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్న ఎందుకో తెలుసా నువ్వు నా మంజరంఘట్టాలనేది తీర్మానించుకొని వచ్చి నీ సొంత ఇంట్లో కట్టుకుంటున్నావు పైసలు ఎక్కువనే కాబట్టి నీ మనసుని నీ ఇంటి మీద కాకుండా నా మీద ఉండేటట్లు నా ఇంటి మీద ఉండేటట్లు చేయాలంటే నీ దగ్గరికి పైసలు తీసేయాల ఎవరు సరే దయ్యం తీస్తారు కరెక్టే దయ కోవరామోది ఇవ్వాలా రవ్వే ఆమోది ఇవ్వాలా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీకెప్పుడు నీకు లేమి ఎందుకుంటుందో తెలుసా ఆయన కాపరిగా లేనప్పుడే నీకు లేమి ఉంటుంది ఆయన కాపరి ఎప్పుడు ఉంటాడు నీకు ఎప్పుడు కాపరిగా ఉంటాడు నువ్వు ఆయన పని చేస్తే కాపరిగా ఉంటాడు నువ్వు ఆయన పనిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతే ఆయన నీకు ఉండడు నువ్వు నీ స్వార్థపు మందిరాన్ని కట్టుకుంటే ఆయన నీ కాపరిగా ఉండాడు అదే మనం ఈ విషయాలు ఎన్నిసార్లు తెలిసినాం ఎందుకు ప్రపంచం దేవుని మందిరాలు అమ్మివేస్తున్నారు అవన్నీ బార్ల లాగా సినిమా తీయటర్ లాగా ఎందుకు అంటే ఇదే కారణం వాళ్ళు వాళ్ళ సొంత మందిరాలు కట్టుకుంటున్నారు కానీ ప్రభు మందిరం కడతలేరు మరణులను మోసుకొస్తలేరు గొప్ప జనానికి సత్యాన్ని ప్రకటిస్తలేరు వాళ్ళు ఏదో ముసలమ్మం వచ్చేట్లు ఆచారబద్దంగా మనుషులను ఆకరించుకునేటట్టుగా వాళ్ళకి ఆధురకరమైన వాక్యలు ఐశ్వర్యకరమైన వాక్యాలు ప్రకటిస్తారు గాని వాళ్ళ హృదయాలు మండేటట్లు వాళ్ళు వాక్యం ప్రకటిస్తలేరు కనువిప్పు కలిగేలాగన్నా వాళ్ళ పశ్చాదపడలాగా వాళ్ళ పాపానికి సంబంధించిన విషయాలు పాపం గురించి పాస్టర్లు చెప్పడం బంద్ అయిపోయింది ప్రపంచం అంతటా వెస్టర్న్ కంట్రీస్ లో ముఖ్యంగా యూరోప్ లో పాస్టర్లకు ఇప్పుడు మనం ఇండియా నుంచి అక్కడ పోతాం కదా దేశానికి వాక్యం చెప్పడానికి మనకు ముందుగానే హెచ్చరిస్తాడు అక్కడ పాస్టర్ ఇగో మా చర్చిలో నువ్వు పాపం గురించి యొక్క మాట కూడా మాట్లాడద్దు మీరు పాపులు మీరు ప్రభుని నమ్ముకోండి మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పొద్ది అంత వాక్యం వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ పోతే అక్కడ ఏమని చెప్పాలంట వాక్యం ఐశ్వర్యానికి సంబంధించిన వాక్యాలు చెప్పాలంట దేవుడిని సమృద్ధిగా ఆచరిస్తాడు దేవుడు నీకు తోడే ఉంటాడు నువ్వు ఎక్కడ పోయినా నీతో పాటే ఉంటాడు అనేసి అటువంటి సంబంధించిన వాక్యాలే చెప్పాలంట నువ్వు పాపాలు ఒప్పుకో పసతప పడు లేకపోతే నీకు శిక్ష వస్తుంది అని చెప్తే అట పాసలని మెల్లిగా బయటికి పోయినాక కొడతారట నాకు తెలిసిన మా చిట్టంలో ఒక పాసల్ని చంపేశారు కూడా షూట్ చేసి చర్చలోనే షూట్ చేసి చంపేశారు దూరం సరే ఆయన ఏం ప్రకటించినా తెలియదు కానీ నాకు తెలిసిన మటుకు చాల మంది పాస్తారు నాకు చెప్పారు వెస్టర్న్ కంట్రీస్ లో ఎట్లా ఉంటుంది అనేసి అక్కడ పోయేసే వాళ్ళు చెప్పారు ముందుగానే చెప్తారట ఈరోజు ఆదివారం నీకు వాక్యం ఉంది హాఫ్ అన్ చెప్పాలా ఈ హాఫ్ అవర్ వాక్యంలో నువ్వు పాపం గురించి తీర్పు గురించి చెప్పలే చెప్పారు ఎంటైర్ యూరోప్ లో ఈ రోజు అదే ఉంది అందుకు యూరోప్ లో చర్చలు అన్ని మూతలు నువ్వు పాపవి అని చెప్పకపోతే మనుషులు పశ్చాత్తాపానికి ఎందుకు వస్తారు నరకానికి పోతానన్న వేదన వానికి ఎందుకుంటది సమృద్ధిగా నీకు ఉండదంటే అందరికి నచ్చలేదండి వాక్యాలు దేవుడిని సమృద్ధిగా ఆశ్రించబోతున్నట్టే నీకు చాలిష్టం ఆ వాక్యం ఎందుకంటే చివరికి దురద చెవులు గలవారు అనేసి వాక్యం ఉంది తిమోతితో మాట్లాడతాడు పావులు విషయం యుగ సమాప్తిలో మనుషులందరూ అటువంటి వారిని అటువంటి పాసనం జమ చేసుకుంటారంట మంచిగా వాళ్ళకి ఆహ్లాదకరంగా చెప్పే వాక్యాలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు అని చెప్తున్నాడు ఆ వాక్యం కాబట్టి ప్రభు మాట్లాడుతాడు మీరు ఎప్పుడైతే మందిరాన్ని కడుతున్న కట్టడం మానిండ్రో మీ సొంత ఇళ్లం కట్టుకోవడం ఆరంభించిండ్రో మీకంత లేమి కలిగింది తర్వాత మీరు ఎంత కష్టపడి పండించుకున్నా ఎక్కువ పండుతుంది అనుకుంటే కొంత వచ్చింది ఆ కొంత దాని కూడా నేను ఈ విషయం మనం చేసుకోవాలి మనకి ఎప్పుడు కొరత ఉంటదంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞనే ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనుకుంటే తల వెంటలో ఒరుగుడు రాలేదు ఈ లోకంలో ఏం జరగాలన్నా ఆయన ఆజ్ఞ ఇవ్వాలా నీకు లేమి కలగాలంటే కూడా ఆయన ఆజ్ఞ ఇవ్వాలా అది విధానం యోగు చాలా ధనికుడు కదా ఒక్క క్షణంలో బిచ్చపోను కంటే అధమానం అయిపోయినా లేదా ఎవరు చేశారు ఎందుకు చేసారు ఎవరు ఆజ్ఞాపించారు సైత దేవుడే ఆజ్ఞాపించింది అది విధానం అది కోట ఆయన ప్రతిక్షణం మనల్ని పరిశీలిస్తున్నాడు మనం కూడా తీర్మానించుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఆ యాభై వేల మంది బయటకు వచ్చారు తీర్మానించుకోరు బబుల నుంచి బయటకు వచ్చారు ఆత్మ దృష్టం చూస్తే మనము బబులోను అనే మత యా క్రైస్తవ జీవితాలకెళ్ళి బయటకొచ్చినాం బబులోను అనే జీవిత విధానంకెళ్ళి బయటకు వచ్చినాం వచ్చినాక దేవుని మందిరానికి అర్థమని తీర్మానించుకొని నీ స్వార్థం కొరకు నీ సొంత పనుల కొరకు నువ్వు ప్రయాసపడితే నువ్వు ఫలించలేవు నేనేమైనా శాపవాచనాలు పెడతలే నీ మీద నేను పెట్టలేను కూడా నేనేమైనా దేవున్నా కాదు కదా ఆ వాక్యం ఆ రీతిగా చెప్తుంది చెదరగొట్టేవాడు ప్రవ్వే నీ నీ ఐశ్వర్యాన్ని చెదరగొట్టేవాడు ప్రవ్వే సర్పంగా తెలకి ఆజ్ఞాపించింది కూడా అయిన మన నిన్సలు ఇక్కడ వాక్యం కాబట్టి మన సేవ జీవిత విధానం అట్నలా కాబట్టి నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరబట్టు చేతనే కదా మీరు పైసలు పోతున్నారు అంటే చూడండి ఇల్లు కట్టుకోవాలి కరెక్టే ఎందుకంటే నివసించాలా కాబట్టి కాని ఆత్రమాత్రంతో ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టేసి మీరు బెగ్గర్స్ అయిపోయినరు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఆ రాజు అక్కడికి వెళ్ళి డబ్బులు పంపించక పంపించకపోతే నేర డబ్బులు ఉండే కదా నువ్వు కట్టుకున్న తర్వాత డబ్బులు ఇస్తే తీసుకోవచ్చు కదా తప్పేముంది నేను ప్రభు కొరకే కడుతున్నాను కదా అన్న ఆసక్తి నీకు ఉన్నప్పుడు ఆ రాజు పంపడం మానేసిడు కానీ ఇంతవరకు పంపిణు కొంచెం కట్టుకున్నాం ఆయన కొంత కట్టుకుంటే ఏం అయిపోద్ది కదా చరిత్ర అంతా ఇసలపల్లది పరిస్థితి ఇదే వాళ్ళు మందిరానికి కట్టుకోలేకపోయినారు జరుబాబేలు తరు జరుబాబే హగ్గైలు కట్టాడు అది ఒకటే చూస్తాం చివరికి వచ్చేవారం చూస్తాం దాని దీర్ఘంగా జరుబాబేలు దానికి కట్టిస్తాడు కానీ సంపూర్ణంగా దాన్ని కట్టలేకపోతారు వాళ్ళు సరే హగ్గయి ప్రేరపణ వలన వాళ్ళు తీర్మానిస్తున్న దానికి విషయం మనం వచ్చే దీర్ఘది అనిస్తాం హగ్గై వాళ్ళని ఎట్లా ప్రేరేపించుడు కాబట్టి నీ సేవ జీవితంలో నువ్వు ఆ వాళ్ళందరి నిరుత్సాహంలో ఉన్న దేవుని బిడ్డల్ని ఏ రీతిగా ప్రేరేపించాలా నువ్వు ప్రోత్సహించాలా అన్న విషయాన్ని నువ్వు ఈ యొక్క వాక్యం నుంచి నేర్చుకోవాలి వచ్చేవారు మనం దాని దీని జాం ఎట్లా హగ్గయ్య వాళ్ళని ప్రేరేపించండి వీళ్ళంతా నిరుత్సాహంలో ఉన్నప్పుడు వాళ్లతో మాట్లాడి దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ప్రోత్సహించింది అది నీ సేవ జీవితంలో నువ్వు ఒక లీడర్ లాగా ఉండి మనుషులను ప్రోత్సహించాలా ఈ విషయాలు బాగా తెలుసుకోవాలా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాలా వారి హృదయాలు మండిటట్టు మనం తయారు చేయాలి అది నీ సేవ జీవితం ఎందుకంటే మందిరం అంతా సురేష్ సైతం కట్నీయాడు దర్యావేష వాడు అన్యుడు కదా వాడు అన్యుడు అయ్యింది మందిరం కట్టుకోడానికి జరుబాబులు దోస్తు కాబట్టి అక్కడికి పైసలు పంపించింది కానీ వాడు ఇంకొక యుద్దానికి పోవాలంటే ఆ సైనికులకి డబ్బులు అవసరం యుద్ధం అంటే డబ్బుతో కూడిన పని కాబట్టి డబ్బంతా అక్కడ ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ మానేసిండు కాబట్టి ఆ విషయం మనం బాగా అర్థం ఎందుకు దేవుడు దర్యావేషకి మీదికి సైన్య శత్రువులు లేపిండు దర్యావేషంతా యుద్దం మీద ఎందుకు పెట్టిచ్చిండు ఇవన్నీ మనం బాగా తెలుసుకోవాలి దేవుడు ప్రతి దశలో మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు ఎందుకంటే నువ్వు నీలో వచ్చేవారు నేను నీకు చూపిస్తా ఈ కట్టేవాళ్ళు మందిరం కట్టే కొంతమంది అపవిత్రమైన వాళ్ళు ఉన్నట్లు మనం చూస్తాం అది నేను ఇప్పుడు చూపించాను వచ్చే వచ్చేవారు నేను దీర్ఘంగా వాటినిస్తాను ఆ విషయాన్ని దేవుడు మాట్లాడతాడు కూడా మీరు పరిశుద్ధమైన మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు కానీ మీలో కొంతమంది అపవిత్రమైన ఉన్నారు ఎట్ట కట్టగలరు అని చెప్తున్నాడు కాబట్టి ఈ ఆటంకాలు ఎందుకు వచ్చినాయి మందిరం కట్టే టైంలో ఆటంకాలు ఎందుకు వచ్చినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దేవుడే కావాలనే మనల్ని శోధించడానికి ఆదీత అప్పగిస్తుంటాడు ఆయన మందిరం కట్టడానికి నువ్వు నిజంగా నిండు మనసు కట్టడానికి వచ్చినవా లేక అందరు వస్తున్నా నే కూడా బయటికి వెళ్ళిపోతా బబ్లో నుంచి అని అనుకుంటున్నావా అందరూ వస్తున్నారంటే అదొక స్టైల్ లాగా అదొక ఫ్యాషన్ లాగా వస్తున్నావా లేక నీకు కనువిప్పు కలిగి నువ్వు తీర్మానించుకొని బయటకు వస్తున్నావా ఈ విషయం బాగా తెలుసుకోవాలా అందరు వస్తుంది నేను కూడా రోషం కలిగి వస్తున్నా అంటే దానికి అర్థమేనా నువ్వు నీ హృదయంలో తీర్మనించుకోవాలా ఇది సత్యం అని తీర్మనించుకొని బబ్లని జీతాలు నేను బయటికి రావాలా ఆయన కొరకు నేను జీవించాలా ఆయన మందిరాన్ని కట్టాలా అది ఆత్మీయ మందిరం అన్న సత్యం గ్రహించి తీవ్రమైన ఆసక్తితో దాని కొరకే జీవించినప్పుడు ఆయన నిన్ను ఖచ్చితంగా పరిశీలిస్తాడు నీ యొక్క తీవ్రమైన ఆసక్తి నిజమైన కాదా అని ఆయన పరిశీలించాలా ఎందుకంటే నువ్వు మందిరం కడుతున్నావు అది కట్టినాక నువ్వు వీరవీగితే అది నిజమైన ఆసక్తి కాదన్నట్టు నేను కట్టినా అని చెప్తారు చాలా మంది పాసన్నార్థం చెప్తారు నేను రక్తం పెట్టి నా ప్రాణం పోరంతగా ఈ మందిరాన్ని కట్టుకున్నా అనేసి చాలా మంది పాసన్నార్థం చెప్తావు నేను విన్నా నేను నవ్వుకుంటాను ఎందుకంటే ఈ వాక్యం నాకు అర్థమైంది నువ్వు నీ రక్తం క్రయదనంగా పెట్టి మందిరం కట్టుకుంటున్నావు నీ ప్రభు మందిరం కాదన్నట్టే కదా ఆయన రక్తాన్ని క్రయధనంగా పెట్టి ఆయన మందిరాన్ని కట్టుకోవాలా నువ్వు కేవలం పనివాన్వి కేవలం సేవకున్వి యాజకునివి అక్కడ నువ్వు ఒక దాసున్ అంతే మందిరం మట్టుకు మన ప్రభుదే ఆ విషయం ను అర్థం చేసుకోవాలి సేవ చిత్తంలో నేను ఈ ముప్పై సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని కట్టినా అంటాడు పాస్టర్ ఈ రోజు కంటారు చాలా మంది మళ్ళీ పరిశుధాత్మ అభిషేకము అన్ని వరల్లోనే కట్టుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళలో ఉన్నది అహము మందిరము అది వాళ్ళ మందిరం అది ప్రభు మందిరం కాదు అట్లా మాట్లాడినప్పుడు కాబట్టి మనము మన సొంతం మందిరాలు కట్టుకుంటున్నాం ఇక్కడ విలువ కట్టుకున్నాం చిన్న చిన్న మందిరాలు ఎంతంటే అనుదినం ఆరాధన చేసుకోవాలంటే ఏదో మందిరం కట్టుకోవాలి కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు కొన్ని ఇళ్ళు ఇస్తా మనము ఒక రోజు దీనిగా ధనిస్తాం ఇసాల్ పలు ఎన్ని మందిరాలు కట్టుకున్నారు వాళ్ళ దేశంలో ఇప్పుడు నేను మీకు చూపించాను ఒక దినం ఖచ్చితంగా వాటి మనం చూస్తాం వాళ్ళు చాలా మందిరాలు కట్టుకున్నారు ఈ రోజు ప్రపంచమంత్రి ఎన్ని అయితే క్రైస్తవ మందిరాలు ఉన్నాయో అట్లా ఇసాల్ దేశంలో వాళ్ళు ఎన్నో మందిరాలు కట్టుకున్నారు ఒక ఇరుసలే మందిరం ఒకటే కాదు వాళ్ళకు ఉన్నది ఎన్నో మందిరాలున్నాయి ఈ రోజు కూడా ఎన్నో వాళ్ళకి కానీ అసలు మందిరము దేవుడు సులమను చేత కట్టించుకున్న మందిరం అని మనం చూస్తాం పాత ని కాలంలో కానీ నా కుమారుడు కట్టే మందిరంలో నేను ఆయన కానీ సొలమన్ కట్టిన మందిరానికి సంబంధించిన గానే కాదు దావీద్ గోత్రం నుంచి ఒక చిగురు మొల్కెత్తాల అతను నాకుమారుడు అతను భవిష్యత్తులో ఒక మందిరం కడతాడు అదే మన కాలం సంబంధించిన మందిరం కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానిస్తాం ముఖ్యంగా ఎరుబాబేల గురించి మనం ఒక వాక్యాన్ని తీసుకుని ముగించుకుందాం పోలవరం మనం ధ్యానించిన ఇతను గురించి పన్నెండు వర్షంలో థ్యాంక్ ముందు కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశ కురువక ఉన్నది ఎందుకు మీ స్వార్థం గురించి మీరున్నారు కాబట్టి మీరు మందిరం కట్టకుండా మీ సొంత ఇల్లు కట్టుకుంటారు కాబట్టి భూమి పండక ఉన్నది నేను భూమికి పర్వతమునకును అనావృష్టి కలగజేసి సరే ఇవన్నీ ఆత్మ అర్థం చేసుకోవాలి మళ్ళీ మీరు భూమి అంటే ఏంది పర్వతం అంటే ఏంది మా సాదృశ్యం ఇది ధాన్యము విషయంలోను ద్రాక్ష విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించే సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించిన్నాను నీ స్వార్థం కొరకు నువ్వు జీవించినప్పుడు దేవుని సేవలో నువ్వు నిమ్మగినప్పుడు కరువు వస్తుంది ఈ రోజు ఎందుకు కరువుది ప్రపంచమంతట అంటే అంత స్వార్థంతో కూడిన పని స్వార్థంతో కూడిన జీవితం అన్న విషయాన్ని ఈ పదకొండవంలో మాట్లాడుతాను పన్నెండవేలు కుమారుడైన ఎరుబాబేలును యహోజాదాకు కుమారుడును ప్రధల యజగుడకు యహోశివ శేషించిన జన్లందరినూ తమ దేవుడిని యహోవ మాటలు ఆలకించి ఎప్పుడైతే హగ్గై ఈ విషయాలు చెప్పిండో మీరు చేసిన పనులు బట్టే ఈ లోకంలో కరువు ఉంది మీరు ఇల్లు కట్టుకుని దేవుని మంత్రాన్ని ధృవీకరించారు కాబట్టి మీకంతా ఈ రీతి కష్టాలున్నాయి వర్షాలు లేవు మీకు కరువు అన్నప్పుడు వీళ్ళందరూ హగ్గై మాట విన్నారు నాకు ఇది ఒకటే ఆశ్చర్యంగా ఆ పన్నెండు చిన్న ప్రవతాల గురించి మనం ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాం ఒక వన్ రెండు సంవత్సరాలు అనుకుంటాం మనం ఇక్కడ ధ్యానించబట్టి ఈ వాక్యాన్ని రెండు మూడు సంవత్సరాలు అయిపోతుందేమో పన్నెండు ప్రవక్తలకు సంబంధించిన వ్యాఖ్యలు జన్సాం వాళ్ళు ఎక్కడైనా ప్రవక్తల మాటలు విన్నరా ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా నేను హగ్గయ్య మాటలు విన్నట్టు విని అయితే ఎవరు ఫస్ట్ ఆరంభం ఆ మాటలు ఆలకించి విధేత చూపించారు షయల్ తీయలు కుమార్ అయిన తర్వాత ప్రధాన యాజకుడు అయినా యహోశివా యుహోజాదగ్ కుమార్ కాబట్టి షయల్ తీయలు కుమారు కాబట్టి ఎరుబాబేలు గురించి ఇక్కడ నుంచి మనం చూస్తే చివరి రెండవ అధ్యాయం ముగించేంత వరకు ఎరుబాబు ఎదురించుటది నేను పాటవాడతారు చూడండి శక్తి చేత కాదో అని ఆ ఓ గొప్ప పర్వతమ్మ ఎరుబాబెలను అడగించ అంటాడు కదా ఎరుబాబెల్ని ఎవరు అడగించలేరు అన్న విషయాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఎరుబాబేలు ఎవరు అన్నప్పుడు పునరు మనం జనిచ్చిన దావిదు వంశంల నుంచి వచ్చినవాడు దావిదు గోత్రం నుంచి పుట్టిన వాడు అన్న విషయాన్ని మనం చూసినాం ఎందుకంటే శైల్ తీయలు గురించి మనం చూసినాం పోయిన వారం శైల్ తీయలు గురించి మత్తై సువార్థ మొదటతనం చూస్తాం శైల్ తేయులు కుమారుని ఎరుబాబేలు అంటే దావిదు గోత్రం నుంచి వచ్చినవాడు అంటే యేసు ప్రభు పుట్టింది దావిదు గోత్రం నుంచి చెప్పడానికి వరకు మత్తై సువార్థ మొదట మనం చూస్తాం సరే దావిదు కుమారుడు సులమోను సులమోను కుమారుడైన సులమోను వంశంలకు వెళ్లి ఎరుబాబేలు వస్తాడు ఎరుబాబేలు నుంచి యోసప్ వస్తాడు మత్స్యవార్త మొదటి చూస్తాం ఇవన్నీ విషయాలు యోసేపు యోసేపు కుటుంబంలో ఏసులో పుడతాడు మరి మరియా గర్భంలో అదే రీతిగా మరియా చేసినప్పుడు మరియా ఎరుబాబేలు సంతతుల నుంచి అంటే శారీరకమైన రక్త సంబంధము ఎరబాబేలు నుంచి వస్తుంది మరియా ఇటు దిక్కేమో యోసేపు ఏమో ఎరుబాబేలికి అదేమంట మనము ఆ గోత్రానికి ఆ గోత్రంకి ఏరీతిగా ఎరుబాబేలు ఎరుబాబేలు గోత్రంకి ఎట్లా యోసేపు సంబంధం అంటే డైరెక్ట్గా ఉండదు సంబంధం అది దాన్ని ఏమంటాం అంటే చట్టబద్దమైన సంబంధం ఉంటది ఇప్పుడు పిల్లలు లేకుంటే దత్తాత తీసుకుంటే చట్టబద్దంగా వాడు పిల్లడు కదా అట్లా ఉంటుంది ఆ గోత్రం కాబట్టి ఒక దిక్కు సొలమోలు ఎరుబాబేలు యోసేపు అది చట్టబద్దమైన గోత్రం అవుతుంది ఇటు దిక్కు మరియా ఎరుబాబేలు నాతాను దావిదు కొ వంశంలో పుట్టినవాడే నాతాను నాతాను ద్వారా దావిదుకి శారీరకమైన రక్త సంబంధం నుంచి ప్రభు పుడతాడు ఒక దిగ్గు తల్లి దిక్కు నుంచి చూసినా దావిద గోత్రమే లూకసు వార్త మూడవ అధ్యాయం మీరు ధ్యానించండి లూకసు వార్త మూడవ అధ్యాయంలో యేసు ప్రభు వంశవళి అని చెప్పి కన్య మరియా ఏ గోత్రానికి సంబంధించింది అని వెతుక్కుంటా పోతే మళ్ళా చివరికి దావిద గోత్రంలో కలుస్తుంది మరియా ములుక సువార్త మూడవ అధ్యయనం ఉంటుంది మత్స్సు వార్త మొదటి అధ్యయంలో చూస్తే దా యోసేపు జరుబాబేలికి న్యాయబద్దమైన సంబంధితుడు అట్లా సొలమోను కుమారులాగా సొలమోను నుంచి దావిద గోత్రానికి వాళ్ళు గుర్తించబడింటారు శైల్ తీయలు కుమారుడు సరే ఆశ్చర్యంగా ఏంటంటే న్యాయబద్దంగా చూసిన యేసు ప్రభు దావిది గోత్రాలకెళ్ళొచ్చిన వాడే రక్త సంబంధాలు చూసినా కూడా దావిదు గోత్రం నుంచి వచ్చిన వాడు ఏ ప్రభు అంటే డబుల్ టైం డబుల్ డబుల్ టైం రికార్డ్ అన్నట్టు అది ఏ ప్రభు దావిదోత్రులు వచ్చినవాడు అని అయితే ఈ రోజు ఇష్టలు అది కొట్టివేస్తారు చూడు మీరు దావిదు గోత్రంలో చిగుల్చిన వాడు దావిదు రావాలా ఏసు ప్రభు అంటారు కానీ దావిద గోత్రం నుంచి ఎక్కడొచ్చిన తల్లి తల్లి నుంచి పుడితే దావిదు గోత్రం అంటారా తల్లి నుంచి పుడితే దావిద గోత్రం అంటారు కదా అనేసి ఈ రోజుకి కూడా మన ప్రభుని రక్షకుంలాగా స్వీకరించారు వాళ్ళు ఈ సభ చాలా మంది చూడు ఈ వాక్యం ఎంత తేటగా ఉంది ఆయన దావిద్ గోత్రంలో పుట్టారనేసి ప్రవచనం ఉంటే దావిద్ గోత్రంలో ఎక్కడ పుట్టింది ఈయన రక్త సంబంధం కాదని కొట్టేస్తారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కొరకు దేవుడు అక్కడ మన కొరకు ఈ సత్యాన్ని అందుకే జరుబాబుల గురించి ఎవరు ధ్యానించారు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం జరుబాబేలు నుంచి రెండు కుటుంబాలు బయటకు యోసేపు కుటుంబం బయటకు వస్తుంది కుటుంబం బయటకు కాబట్టి డబుల్ టైమ్ యేసు ప్రభు దావిదోత్రానికి సంబంధించిన వాడు అన్న విషయం అంటే న్యాయబద్ధంగా చూస్తే కూడా దావిద గోత్రానికి సంబంధించిన వాడు శారీరకంగా చూస్తే కూడా దావిద గోత్రానికి సంబంధించిన వాడు అన్న విషయము ఎడుబాబుల నుంచి మనం నేర్చుకుంటాం సరే వచ్చేవరో తెలుస్తాము ఈ రోజు మటుకు వాక్యం ఇంతే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త ఈ విషయాన్ని బలపరిచినప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంది దేవుని మంద్రాన్ని కట్టుకుంటున్నావా నీ స్వార్థ మందిరాన్ని కట్టుకుంటున్నావా నీ సొంత మందిరాలు కట్టుకుంటున్నావా నీ ఇళ్లు కట్టుకుంటున్నావా అని హెచ్చరించినప్పుడు దాని వల్ల నీకు కష్టాలు అయితేనే దాని వల్ల నీకు కొలిమి కొరత అయింది దానివల్ల నీకు లేమి ఉంది నువ్వు ఎంత సంపాదించుకున్నా నీది అంత చెదిరిపోతుంది అని ప్రవక్త చెప్పినప్పుడు నువ్వు దానికి విధేత చూపించాలా అన్న విషయము ఈ పన్నెండవ వర్షం నుంచి మనం నేర్చుకోవాలి కాబట్టి ఈరోజు మనం తీర్మానించుకోవాలి ఒకవేళ మన జీవితంలో కూడా కలిమి లేకపోవడము వెళితే ఉండడము మన జీవితంలో ఉంటే లేక నీ జీవితంలో అంత కష్టాలే ఉండడము డబ్బుకు కొరత నీ జీవితంలో ఉండడము నీకు ప్రతి దశలో ఆయన మీద అనుమానం కలవడము ఇవన్నీ ఒకవేళ నీ చేత చేసుకున్న ఏమో మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే నేను సమృద్ధికి ఇచ్చే దేవుడు మనం ఎన్నిసార్లు తెలుస్తాం ఎందుకంటే నాకు నా అనుభవం నేను చెప్తున్నా ఆయన సమృద్ధికి ఇస్తాడు కష్టాలు ఉంటాయి నా కూడా కష్టాలు ఉంటాయి మీ కూడా కష్టాలు ఉంటాయి నేను కూడా కొన్నిసార్లు డబ్బులకు ఎంతగానో కష్టపడుతూ ఉంటాను కానీ ఎక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే నేను ఎందుకంటే ఆయన వాదనల మీద మనము ఆధారపడి జీవించే వాళ్ళం మనం మనుషులను ఆశ్రయించాం మనం మన ప్రభునే ఆశ్రయిస్తాం రాజులను ఆశ్రయించాం నేను ఏ రాజును అడగాను ఏ మనిషిని అడగాను ఏదో రీతిగా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉంటాడు ఏదో రీతిగా అంటే ఆటోమేటిక్ గా ఫ్రీగా నాకు దొరకవు డబ్బులు ఎక్కడొక జగలో ఏదో ఒక పని దొరుకుతుంది ఆ పని చేసుకుంటేనో అక్కడ ఎంత డబ్బు వస్తుంది అట్లా గడుపుతా ఉంటాను కొన్నిసార్లు ఫీజులు కట్టడానికి పిల్లలకు ఫీజు కట్టడానికి కూడా నాకు కష్టమైతూ ఉంటుంది కానీ ఆ పిల్లలకి మనకు తెలియదు నా దగ్గర డబ్బులు లేదు అందుకే మా డాడీ డబ్బులు కట్టలేదు ఫీజు అని వాడి హృదయం ఎంత నచ్చుకుంటది వాడి ఇతర పిల్లల ముందు వాడి మనసు వాడి వాడి జీవితం చిన్నగా అయిపోతుంది వానికి అవి తెలియద్దు పిల్లలకి మనం అట్లాంటి అట్లాంటి నా మా ఫాదర్ దగ్గర పైసలు లేవు అన్న తలపు రానియద్దు ఎందుకంటే వాడు ఎంత చులకనగా భావిస్తాడు కాబట్టి వాడికి తెలియకుండా ఏం వరిగాకు నువ్వు పో నేను వచ్చి ఫీజు కడతా అని వేదా పోయి ఫీజు కడతా ఉంటావు వాడికి తెలియద్దు కాబట్టి ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించలోచించి మనం చేయాల్సిన పనులు మన సేవ జీవితంలో ప్రతి దశలో మీరు మంచి విశ్వాసం పోరాడాల అనే పావులు జ్ఞాపకం చేసి అంటే ఏంది ఉత్తర సేవలనే కాదు నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఆయన ఇస్తాడు ఎట్లా ఇస్తాడు ఆటోమేటిక్గా అడిగిన పడేస్తాడా అది మంత్రం అది మోసం ఆటోమేటిక్గా పడేయడం మోసం ఓం బోం బట్ అంటే వచ్చేది అది దయ్యం కార్యం అవి మనం నమ్మద్దు కనికట్లు అవన్నీ సైతాన్నించి కొట్టినాయి మీరు కష్టించి ఫలించి అభివృద్ది పొందుడి అని ముందుగానే చెప్పేసిండు ఇంకా దాని గురించి మనం ఆలోచించడం వీల్లేదు నువ్వు కష్టించాలా కష్టపడి చదువుకోవాలా కష్టపడి నేర్చుకోవాలా విషయాలు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలా స్మార్ట్గా అవన్నీ నేర్చుకోవాలా ఈ లోకపు మనుషులు చూసి నేర్చుకోండి అని పౌలు చెప్తున్నారు మన ప్రభులే చెప్తాడు ఈ లోకస్తాన్ని చూసి నేర్చుకోండి శిష్యులారా అని శిష్యులకు బుద్ధి చెప్తాడు వాళ్ళు ఎట్లా జీవిస్తారో జాగ్రత్తగా చూసుకోడు మీకు సత్యం చేసినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా జీవించగలరు కాబట్టి ఓడో ఇస్తాడు ఎవడ యోడమొచ్చి ఆదరిస్తున్నది కానీ కాదు నువ్వు కష్టపడాలా ఫలించి అభివృద్ధి పొందాలా దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా కష్టపడాలంటే ఏం చెప్పండి టైం స్పెండ్ చేయాలా టైమ్ స్పెండ్ చేయాలా నేర్చుకోవాల విషయాలు కొన్ని నేర్చుకోవాలా మీకు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు లేకపోతే మీకు పెద్ద ఉద్యోగాలు రావు పెద్ద ఉద్యోగాలు లేకపోతే మీకు డబ్బులు రావు డబ్బులు సరిగా లేకపోతే మీ పిల్లల్ని మంచి స్కూల్లోకి చదవలేరు కాంప్రమైజ్ అయిపోయి గవర్నమెంట్ స్కూల్ చదివితే వాడు సరిగా పాస్ కావడు టెన్త్ క్లాస్ దుగ్గి కొడతాడు తిడుతా వాడు సరిగా చదవడు వాడి జీవితం అంతా గదరగోళం దుఃఖంలో ఉంటావు మీరు నేను పోయేవారు మీకు ఈ విషయం జ్ఞాపకం చేసిన మీరు పిల్లలని ఈ లోకంలో తీసుకొచ్చిన వాళ్ళు మీరే సరే దేవుడే ఇస్తాడు బహుమానంగా గానీ మీరు బాధ్యులు తల్లిదండ్రులు పిల్లల్ని లోకంలో తీసుకొస్తారు కాబట్టి మీ బాధ్యత వాళ్ళని పెంచడం వారి కొరకు నువ్వు కష్టపడి పెంచాలా కానీ వాడి నుంచి ఏం ఆశించద్దు అనేది దేవుని విధానం నీ బాధ్యత ఎందుకంటే నువ్వు వాళ్ళని కనినావు కాబట్టి నీ బాధ్యత వాళ్ళని పెంచడం కానీ వాళ్ళ నుంచి నువ్వు ఏం ఆశించద్దు నువ్వు వాళ్ళు పెద్దగానే ఉద్దరిస్తాడు పెద్దగానే నాకు అది తీసుకొస్తాడు నేను ఫోన్ కొనుక్కోలేదు కాబట్టి వాడు పెద్దగా పెద్ద ఫోన్ కొనిస్తాడు ఇట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ నుంచి ఆశిస్తారు అంటే నీ మనమళ్ళు నీ బిడ్డలు నీ కొడుకుల నుంచి నీ కూతుర్ల నుంచి వాళ్ళు ఆశిస్తారు అది అది విధానం అది ఈ లోకప్ విధానం కాబట్టి మనం దాన్ని బ్రేక్ చేయడానికి వీల్లేదు చూడు వాడు నన్ను ఇప్పుడు చూస్తలేడంటే అది నీ తప్పు నువ్వు ఆశించడం నువ్వు ముందుగానే ఫండ్ కొంత సేవ్ చేసుకుని పెట్టుకుని ఉంటే వాళ్ళు నేను చూసుకోకుండా ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతే నిన్ను చూసుకుంటే వాడు నీ దగ్గర కనీసం పైస కూడా లేవు ఫారెన్ కంట్రీకి వెళ్ళి పైలు పంపకుండా నువ్వు స్థితిలో ఉన్నావు అంటే చేసిన తప్పులు ఎప్పుడు ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు చేసిన మిస్టేక్స్ కాబట్టి అటువంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అంటే నువ్వు ఇవన్నీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి నీ కొరకు ఐదు రూపాయలు నువ్వు స్పెండ్ చేయలేవా నెలకి ఐదు రూపాయలు పక్కకు పెన్షన్ ఫండ్ లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అవుతుంది అంతైతయా సిక్స్టీ అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ నెలకి ఐదు రూపాయలు పక్కకు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడేస్తే పెన్షన్ ఫండ్ లో అది ఆరు రూపాయలు నెలకి అవుతుంది అట్లా నువ్వు నువ్వు జీవిత నీ కష్టకాలంలో అది హ్యూజ్ మనీ కదా ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎంత ఇస్తారు అది ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది హ్యూజ్ మనీ అవుతుంది నీకు దాన్ని నువ్వు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పెడితే మళ్ళీ దాని తర్వాత నీకు మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ లాగా కూడా అమౌంట్ వస్తుంది రెండు వేలు వచ్చిన గొప్పనే అది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ తో పడేస్తే నీకు నెలకి పదిహేను వందలు రెండు వేలు వస్తుంటే పెన్షన్ లాగా వచ్చినట్టే ఉంటది కదా ఎవరి మీద ఏర్పాటుకుండా అవసరం లేదు నువ్వు నువ్వు ఆడంబరంగా జీవించగలవు నీ సేవ నువ్వు చేయించుకుంటావు ఆ విధానాలు మనకు చాలా అవసరం కాబట్టి వాటి గురించి నిర్లక్ష్యం చేయద్దు మనము దేవుని తిట్టుకోవద్దు నాకేం చేసింది దేవుడు నేను ఇంతగానో ఆయన కొరకు సేవ చేసిన కానీ ఆయన నాకు ఏమి ఇచ్చిండు అని నువ్వు ఆయనని దూషించడానికి వేయలేదు ఎందుకంటే నువ్వు పిచ్చివాడి నువ్వు వీటిని నేర్చుకోలేదు ఈ ఈ లోకపు విధానం నువ్వు నేర్చుకోలేదు ఈ లోకస్వం చూసి నేర్చుకోండి అని ప్రభు శిష్యులకు ఎందుకు హెచ్చరించిండో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి మీరు పాముల వలె పాముల వలె వివేకులై ఉండడు పౌరముల వలె నిష్కలంకులై ఉండడీ అని చెప్పాడు కాబట్టి మనకు వివేకం చాలా అవసరం భవిష్యత్తులో ఎట్లా జీవించాలా మనం ఎటువంటి ఆహారం తినాలా ఇవన్నీ మనకు చాలా అవసరం నేను మీకు చెప్తున్నానంటే అవన్నీ నేను పాటించిన వాడిని కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను లేకుంటే నేను పాటించకుండా చెప్పలేను నేను వాటిని అనుభవపూర్వంగా తెలుసుకున్న నేను వాటి అన్నింటినీ ప్రకటిస్తూ ఆహార నియమాలు కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తినడం బంద్ చేసి నేను మూడు వారాల నుంచి షుగర్ షుగర్ ఫుడ్ కాదని ఎప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిందో డాక్టర్స్ తెలిసిన డాక్టర్స్ కొంతమంది చెప్పింద్రో షుగర్ ఫుడ్ కాదు అంటే అది ఏంది పాయిజన్ అని అట్టే మళ్ళీ అందరు పాయిజన్ శరీరాలలో నింపుకోవడం వలన వాళ్ళ శరీరాలన్నీ కృషించిపోతున్నాయి అది తెలిసినప్పటి నుంచి నేను షుగర్ మానేసిన ప్రాక్టీస్ చేస్తున్నా కొంత కష్టం అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్వీట్స్ అలవాటైన వాడు సడన్లీ స్వీట్స్ మానాలంటే కష్టం కదా ప్రతిరోజు ఛాయ్ పొద్దున సాయంత్రం తాగిన వాడు సడన్లీ మానే కొంత కష్టం అనిపిస్తుంది అయినా కానీ నేనేం చేస్తున్నా ఫ్రూట్ బేస్డ్ స్వీట్స్ తింటున్నాను అంటే ఖర్జూర్ లేదా ఒక ఖర్జూర్ నోట్లేసుకొని ఆ స్వీట్ ఆశ తీరడం కోరు ఆ ఖర్జూరు పండు నోట్లేసుకొని సఫరీసేపు ఆశ తీరిగిపోతుంది దాని తర్వాత నీళ్ళు దాగితే అది మోసు ఉండదు అట్లా కంట్రోల్ చేసిన లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ఒక వన్ మంత్ వరకు ప్రాక్టీస్ చేసినాకనే వాటి గురించి ధైర్యంగా చెప్పాలనుకున్నాను మనుషులే కాబట్టి ఇవన్నీ మనము అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలా ఎందుకంటే దేవుడు మన చర్యలు ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కొరకు తయారు చేయలేదు నాచురల్ ఫుడ్ కొరకే తయారు చేసి కాబట్టి వాటి ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలా మన చర్యలు కాపాడుకోవాలా ఎందుకంటే హాస్పిటల్స్ ఎక్స్పెండిచర్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి చిన్న రోగం వస్తే ఎగిరిపోతాయి కొన్ని వేలు నువ్వు బెడ్ మీద పండుకున్నావు అంటే హాస్పిటల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం ఎగిరిపోతాయి డైలీ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ బెడ్ చార్జ్లే అది ఏసీఈ ఉండొచ్చు అంత ఎక్స్పెండిచర్ అయిపోతుంది కాబట్టి మనం తీర్మానించుకోవాలా ఇన్సూరెన్స్ లేకపోతే మనం హాస్పిటల్లో ఉండలేము హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు అవసరం ఆంధ్ర బ్యాంక్ లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఉంది సంవత్సరానికి మూడు వేలు మీకు రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మూడు వేలు కట్టగలం మనం సంవత్సరానికి ఆ సంవత్సరంలో మీకు ఏమైనా అనారోగ్యమైన కానీ హాస్పిటల్ అయితే రెండు లక్షల ఖర్చు మీకు వాడు భరిస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నేను నాకున్న నేను వాడతా కూడా సడన్లీ మా వైఫ్ కి సర్జరీ అయితే నాకు అది అవసరం వచ్చింది నా చేతిలో డబ్బులు లేవు కానీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాదు అది హెల్ప్ వచ్చింది సరే ఏ రీతిగా మనకి ఇవన్నీ హెల్ప్ వస్తే మనకు తెలియదు ఏ క్షణంలో ఏం హెల్త్ అయితే మనకు తెలియదు కానీ దేవుడు ముందుగానే మనకు బుద్ధి ఇచ్చింది కాబట్టి వాడన్నిటిని మనం వాడుకోవాలి ఆంధ్ర బ్యాంక్ నేను పాలసీ తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వర్త్ పాలసీ తీసుకున్నా ప్రతి సంవత్సరము యాభై వేలు యాభై నా వయసు పెరిగే కొద్ది ఇంకొక యాభై ఇంకొక యాభై అట్లా వచ్చే సంవత్సరానికి మూడు లక్షల అవుతుంది అటు వచ్చే సంవత్సరానికి నాలుగు లక్షలు అటు వచ్చే సంవత్సరానికి ఐదు లక్షలు అట్లా వయసు పెరిగే కొద్దీ ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచుకొద్ది ఒకొక్క లక్షల లక్ష పెరుగుతుంటది సో యాభై అరవై అరవై ఏళ్ళకి వచ్చే లక్షల పాలసీ అవుతుంది సో ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి ఏమైనా ఉంటే గానీ హాస్పిటల్లో పడితే మూడు నాలుగు లక్షలు ఖర్చు నీ చేతిలో ఉంటుంది అంత పైసా నీ జబ్బులు ఉండదు అంత పైస కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కడతాడు నీకు కాబట్టి ఇవన్నీ జ్ఞానం మనకు అవసరం జాగ్రత్తగా పరిశీలించుకోవాలా ఏ క్షణంలో ఏం జరుగుతాం తెలియదు కానీ దేవుడు సాయకుడే నాకు విశ్వాసం నీకు విశ్వాసం బ్రదర్ అని నాకు విశ్వాసం ఉంది కాబట్టి అవన్నీ చేస్తున్నాను కాబట్టి విశ్వాసం సరే విశ్వాసం నువ్వు క్రియారూపకంగా చూపించకపోతే అది వంటి మృతం అయిపోద్ది అని యాకో భక్తులు కూడా కాబట్టి నీ విశ్వాసాన్ని క్రియరూపకంగా చూపించుకోవాలి చేయాల విశ్వాసంలో ముందుకు వెళ్లాల మనం ప్రతి దశలో అప్పుడైనా నమ్మకస్తుడు ఆయన నమ్మదగినవాడు ప్రతి కార్యంలో మనకు సఫలత కలిగించేవాడు కాబట్టి అటు కృపలో మనల్ని నడిపించాలని ప్రార్ధ్యం పరిశుద్ధులకు దేవ బంధాలనైనా ప్రభావ బబుల నుంచి యాబై మంది చిన్న శేషము బయటికి వచ్చిందైనా మీ మందిరం కడదామని ఎంతో ఆసక్తి కలిగి కఠనం ఆరంభించి సగంలో ఆపేసేది దుష్టునికి ఎప్పుడు ఇష్టం లేదు ప్రభావ మీ మందిరం కట్టడం బిల్డింగ్లు కడితే వాడేమి ఆటంక పరచాడు కానీ మీ నిజమైన మందిరం కడతపుడు వాడు ప్రతి క్షణం ఆటంకపరుస్తూనే ఉంటాడు ప్రభావ వాడు ఆటంకపరచడు కాబట్టి ఇది దేవుని పని కాదేమో దేవుని టైం కాదేమో అని మనుషులు వాళ్ళ సొంత తలంపులు ఉపయోగించి సేవా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు మేము అట్లా చేయడానికి వీల్లేదు ప్రభా మా సొంత మందిరా కట్టుకోవడానికి వీల్లేదు ప్రభా మీ మందిరము శిథిలమై పాడై ఉండగా ఎంతో ఆకర్షణీయమైన ఇండ్లు కట్టుకుంటున్నారు క్రైస్తవులు ఈ రోజులలో అవన్నీ కూలిపోతాయి అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసినారు వాళ్ళు ధనికులే చూడడానికి అలంకరమైన ఆశ్చర్యకరమైన మందిరాలు ఇండ్లు కట్టుకుంటున్నారు కానీ వాళ్ళకంతా లేమి వాళ్ళు దరిద్రతలో ఉన్నారు ప్రవ్వ ధనికులే కానీ ఆత్మ దృష్ణం చేస్తే వాళ్ళు దరిద్రులుగా ఉన్నారు ప్రవ్వా అందుకనే మీరు హగ్గైని లేపుతున్నారు ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రవ్వా కరువు ఆటంకములు అనావృష్టి ఇవన్నీ మేం చేకూర్చుకున్నాయే ప్రవ్వా మేం చేత తెచ్చుకున్నాయే ప్రవ్వా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం నేనా మతక్రైస్తవ జీవితం మీకు క్షమించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనం కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనం పట్ల మీ చూపించి ప్రవ్వా లక్ష వేల మంది ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం మీ మందిర పని నిమగ్నమై దాన్ని సంపూర్తి చేసుకుంటే బిడ్డగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఎరుబాబేలు ఆ యొక్క మాటల మాటలు ఆలకించిన ప్రభా ప్రధాన యాచకుడైన యహోశువా ఆ మాటలు ఆలకించడు ప్రభా ప్రవక్త మాటలు ఆలకించడం వలన వాళ్ళు మందిరం కట్టగలుతున్నారు ప్రభా ఈ వాక్యాలు మేము మీ మందిరం కట్టలాగా మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని ప్రార్థించినాం ఆటంకాలు తొలగించి మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామంగా ప్రార్థించినాం తండ్రి ఆ